ప్రార్థన చేశాం ప్రార్థన చేసి బాబా నాతో మాట్లాడిందైనా ఏ రీతిగా నీకు సరిగ్గా నేను జీవించాలి యోకంలో పాల ముగింపు దశలో మనం ఉంటున్నాం క్షణాలలో యోగ ముగింపు అన్ని అమాంతంగా విఫలమైపోతున్నాయి ప్రపంచంలో ప్రభుత్వాలు విఫలమైపోతున్నాయి వ్యవస్థ అంత విఫలమైపోతుంది అటువంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఏ రీతిగా జాగ్రత్తగా మనం జీవించాలా అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం పైగా సేవా జీవితంలో ఎట్టను మునిపోవాలి అనుమానించకుండా ఏ రీతిగా ప్రార్థించాలా ఈ ప్రార్థనకి జవాబు రావాలంటే నువ్వేం తెలుసుకోవాలా ఆ విషయాల గురించి మనం కొంతసేపు అందిస్తాం దేవుడు మనకు సహాయ ఉండాలా పశుదండ్రి మీకు వదనాలైనా ఈ యొక్క సాయంత్రం సమకూర్మంగా మిమ్మల్ని స్థితించలాగానే మిమ్మల్ని గనపచ్చలాగానే చిన్న యొక్క అవకాశం బట్టి మీకు వదనాలి ఇప్పుడు మీ సార్లు నేర్చుకున్న ప్రభ మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రతి దశలో మీకు అంగీకారంగా మేము ఉండాలని ప్రవర్తన అంతట్లో మేము మీ అంగీకారానికి లోపల ప్రభావ తలపులు కానీ మీ తలపులకు నేను చోటు వారా అటువంటి బిడ్డలుగా మనం తయారు చేయడం కాదు రూపాయ రూపాయి మాకు తయారుచి మీ మన మాట ఇందులో కిలో పెట్టుకోవాలి ఆర్టికాండం నుంచి ఒక వాటికే నాలుగైదు పేజీలు రాస్తున్నాయి నాలుగైదు పేజీలు రాసుకునే మరి నాలుగైదు పేజీలు గంటలు ఇస్తే గంట కూడా కాదు నాకు ఐదు ఐదు గంటల వరకు ఆపాల పది ఆపాల వాక్యం పది ఇంకొక సమయంలో వాక్యం కాబట్టి మీకు మహా నాలుగైదు నిమిషాలు ముప్పై నిమిషాలలో ఎంత చెప్పగలము ఎంత వినగలము ఎంత జీర్ణించుకోగలము మీ వ్యక్తిగత శక్తి మీద ఆధారపడింది మీ శరీరం మీద ఆధారపడింది మీరు ఎంతగా దీన్ని చూడండి ఐదు గంటలు చెప్పచ్చు వాక్యము ఐదు ఇంటర్లు చెప్పచ్చు వాక్యం కదా మీద ఆరపడది ఏసు ప్రభు మూడు రోజులు చెప్తున్నా వాక్యము ఇక్కడ పోతే వాళ్ళు ఇంటికి పోతారు లేదు మూడు రోజులు చెప్తున్నారు ఇక్కడ ఉన్నారు రాత్రి ఎక్కడ పడుకుంటున్నారు పొద్దున్న వేస్తున్నారు మళ్ళా పడుకుంటున్నారు తెచ్చున్నారు తెచ్చుకునే ఎన్న అయిపోయినాయి అయినా ఇక్కడ ఉన్నారు దాన్ని పదమారు ఓపెన్ అని చూసి నేను మళ్ళీ నేను ఆపాలా లేదనేది నాకు తెలియదు వేస్తావు ఆపమంటే ఆప్తాను లేదంటే పోతేనే ఉంటుంది ఎక్కువ పోతే కాబట్టి అయితే ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరవ ఒక ముఖ్యమైన వాక్యం ఈ వాక్యం మీకు అర్థమవుతే అంశం ఏంటంటే హప పండు తింటప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు అది నేను మీకు ఇచ్చే ప్రశ్న అలాగే మీరు అందరూ జవాబు ఇవ్వాలి జవాబిస్తారని ఇంటి వర్తిస్తాను జవాబు ఇవ్వకపోతే ఎక్కడికి వచ్చి మళ్ళా మీరియానిపిస్తాం విసుగురియాన్ని చెప్తున్నారు అంతే బట్ జవాబు వరకు రావాలి జవాబు ఇచ్చినాకనే మిలుపుకోవాలి సరేనా కాబట్టి చూడండి ఈ లోకంలో ఎన్నో ఉపద్రవాలు ఎన్నో కష్టాలు చెప్తున్నాయి అన్ని మనకి ఇష్టం అని జరుగుతా ఉన్నాయి ఎందుకు చూస్తా ఉన్నాడు అక్కడ కూడా చూస్తున్నాడు హబ ఆ పంటను తిన తిన హబ చెప్పలేదు ఆ విషయం హవా ఇంప అప్పటికి ఇంకా పక్కటి మీకు నుంచి తీసి చేసేది కానే కాదు ఆదాం పుట్టిన ఆదాం ఒక్కటే ఉన్నాడు ఈ లోకంలో అప్పుడు ఆదాంతో చెప్తున్నాడు ఆ పండు తిన్ననాడు సర్చ ఆ పండు తప్ప ఎవరి తినడు ఆదాంకి చెప్పింది కానీ హవా చెప్పలేదు ఎప్పుడైనా ఎప్పుడు చూడదు కదా చూడండి ఇంటికి పోయినా అక్కడ హవ కానీ ఆదానికి ఒక్కడికే చెప్తున్నాడు కాబట్టి చెప్పండి మన హవా నచ్చలేదు నువ్వు నాకు చెప్పలేదు కదా ఎందుకు శాపం నచ్చు కదా నచ్చా లేదా హవాట్ భాగా ఆదానికి చెప్తే హవా ఏక శరీరం ఏక శరీరం కదా అంటే నువ్వు నువ్వు అన్నాను ఎప్పుడు ఆదాము శరణ నుంచి ఒక భాగము కాబట్టి నీకు ఆల్రెడీ తెలిసే రాలేదు చెప్తున్నా ఆయన చెప్పారు కదా ఆయన చెప్పకపోయినా తప్పే ఆదాయం చెప్పగలి తప్పే కాబట్టి డిసైడ్ చేసుకోక కదా అయితే హాబ ఆ పండు తీడు దేవుడు కదా ఏంటండి దేవుడికి సమస్య కనిపిస్తుంది ఎందుకు ఆపలేదు కాబట్టి చివరికి జవాబు ఇవ్వాలి సరేనా ఎందుకు ఆపలేదు అదే రీతిగా కైను ఏ బెల్ని చంపుతుంటే ఎందుకు ఆపలే ఏ పేలు అంటే దేవుడికి ఇష్టమే కదా మంచి శ్రేష్టమైన బలి ఇచ్చాడు అని ఇంత మంచి బలి అర్పించిన నా కుమారుడు వీడు చంపుతున్నాడు దుష్టుడు నేను పోయి ఆపాలా అని ఎందుకు అనుకోలేదు దేవుడు పాత నిబంధన కాలం అన్ని వాక్యాలు చూసినా ఏ పుస్తకం చూసినా ఇదేం జరుగుతూ ఉంటుంది దేవుడు డైరెక్ట్ గా వచ్చి ఏది ఆపాడు అప్పుడే కాదు వృత్త నిబంధన కాలంలో కూడా అంతే ఎందుకు అవడం విషయం నేను ఇప్పుడు మీకు చూపిస్తా తర్వాత టేబుల్ చావకుండా ఉండాలంటే ఏం చేయాలా హవా తినకుండా ఉండాలంటే ఏం చేయాలా అది కూడా మనకు అవసరం కదా ఇక ఈ ఇక ఈ రోజు నుంచి వదులుకు మరి అవన్నీ జరగకుండా ఉండాలంటే అటువంటి శ్రమలన్నీ మనకి రాకుండా ఉండాలంటే శ్రమలు చెట్టు తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలా మనకు ఒక మార్గం అవసరం ఆ మార్గం ఇచ్చిండు దేవుడు కాబట్టి ఆ మార్గం తెలుసుకుంటేనే కానీ నువ్వు ప్రార్థన చేసే కార్యం జరగవు నేను అదే చెప్పే పాయింట్ నీకు ఎప్పటి నుంచి చెప్తున్నాను నువ్వు ఎంత ఎన్ని గంటలన్నా ప్రార్థించు నీకు ఆ విధానం అర్థం కాకపోతే ఈ ప్రార్థనకు జవాబు రాదు అర్థమవుతుందా నువ్వు ఏమైనా ప్రయత్సపడు ఎంత శ్రమపడు ఎన్ని చర్చలన్న తెలుగు ఎంత మంత్రాల్లో కనబో ఎక్కడికైనా నీ కార్యం జరగద్దు ఎందుకు జరగదు అంటే ఈరోజు నేను చెప్పబోతున్నాను అదే విషయం మీ ప్రార్థన నీ సేవలో అద్భుతాలు జరగాలంటే విశేషాలు అద్భుతాలు జరగాలంటే మీకు ఎంతమంది జ్ఞాపం ఉంది ఇరవై మన ట్వంటీ ట్వంటీ కదా పోయిన సంవత్సరం మార్చ్ ట్వంటీ లో ఒక రికార్డింగ్ చేసినాడు ఆ రోజే లాక్డౌన్ స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిట్ స్టార్ట్ అయిందా సెకండ్ అయితే మార్చ్ ట్వంటీ సెకండ్ రికార్డింగ్ స్నండి మనది మన రేడియో స్టేషన్ లో మీకు తెలుస్తుంది ఆల్రెడీ చెప్పిన ఈ వైరస్ ఎవరిని పడుతుంది ఎవరిని పట్టదు పట్టినా చెప్పై వాక్యం కానీ నేను కీర్తన గ్రంథం నూట తొంభై కోట మధ్య నుంచి మాట్లాడుతున్నా నేను చెప్పిన ఆ రోజు అది పట్టదని అది ఎవరికి పడుతుంది పడుతుంది అని కూడా చెప్పిన ఎవరిని పట్టదు చెప్పినా కదా మరి ఎవరికైనా పట్టిందా వది బయట అది వద్దందా లేదా పట్టింది వందిందా లేదా ఎందుకు వద్దంది దానికి మీరు జవాబు చెప్పాలా దాని కూడా మీరు జవాబు చెప్పాలా ఎందుకంటే మీరు అటువంటి అవగాహనతో సేవ చేయకపోతే నువ్వు ప్రభు చేత నడిపించలేవు మనుషులు నేను చెప్తున్నాను నీ నోట్ నుంచి వచ్చినప్పుడు నెరవేరాల ఎందుకు నెరవేరుతుంది ఎందుకు నెరవేరదు చెప్పాలి వాటికి జవాబులు ఇచ్చి మీటి పోవాలి మీరు కదా ఇప్పుడు చూడండి ఇరవై ఆరు వచ్చినాం చదవండి అది దేవుడు దేవుడు దేవుడు మన స్వరూపం చూడండి బాగా వినండి ఎందుకంటే మీ జవాబు మీరు జవాబు ఇవ్వాలంటే ఇవి వీటనే జవాబు ఇవ్వగలరు లేకుంటే ఇవ్వలేదు పరీక్ష ఇది పరీక్ష లాంటిది మీకు ప్రశ్న ఇంకొక అర్ధ గంటలో మీకు పరీక్ష ఎండ్ అవుతుంది అర్ధ గంట లోపాలు మీరు జవాబు వెతుక్కోలేదు మీ ట్వంటీ ట్వంటీ టూల ఫలం రాదు అని చెప్పిస్తున్నారు థ్యాంక్ యూ ఎందుకంటే డిక్లేర్ చేసి ట్వంటీ నుంచి ఈ సంవత్సరం ఎండింగ్ నుంచి మీ సేవలో అద్భుతాలు జరుగుతాయి మీ సేవలో అద్భుతాలు జరుగుతాయి ప్రతి ఒక్కరి సేవలో అద్భుతాలు జరుగుతాయి ఏది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నేను చెప్పిన ఎవరి సేవ వాళ్ళదే ఎవరి సేవ వాళ్ళదే వెళ్ళిపోవాలా ఎక్కడ వరకు అక్కడ వెళ్ళిపోవాలా ఇక్కడ కూర్చున్నారు మంచిగా అభివృద్ధి పొందారు మీకు అన్ని సత్యాలు దాచపర్చాయి ఇంకా మీరు ఇక్కడ కూర్చోడానికి వెళ్ళలేదు అని చెప్పిన నేను వెళ్ళిపోవాలా నేను కూడా వెళ్ళిపోతా నేను ఎవరు దొరకడానికి కూడా చెప్పినా చెప్పిన చెప్పినట్లు అయిందా లేదా నేను ఎక్కడెక్కడో పోతున్నా నాకే తెలియదు ఆడవులలో తిరుగుతున్నాను అడుగుల కొండ జాతుల్లో తిరిగిపోతున్నా కొండలకి కొన్ని కిలోమీటర్లు వెయ్యి స్టెప్లు పైకి ఎక్కినాము మూడు కిలో ఐదు కిలోమీటర్ల కొండ ఎక్కినాము నాకు గాబరైపోయింది నాకు గుండె ఎంత భయంకరంగా కొట్టుకుంటున్నారు అటుపై మొన్న రెండు ఒక నాలుగు నెలల క్రితం పోయిన మూడు కొండ ఎక్కినాక ఇంకా నా చేత కదా అప్పుడే అన్నం తిన్నాం అప్పుడే అన్నం తిని ఆ కొండ ఆ కొండ మీద ఉన్నది ఐదు కిలోమీటర్ల కొండది ఆ కొండ మీద చిన్న కుటుంబం వాళ్ళపై మేము సువాత ప్రకటించాలి ఎందుకంటే ఏ పాస్టర్ అక్కడ ఏ పాస్టర్ ఎక్కడ మేము పోయి అక్కడ పోయి వాళ్ళకి పాప ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరిని పాపాలు ఒప్పిపిస్తున్నాం వాళ్ళని సిద్ధపరచాలా వాళ్ళ మైండ్ని సరి చేయాలా వాళ్ళని పాపాలు ఒప్పిపించి వాళ్ళ పాప క్షమాపణ పొందుకున్నట్టు అప్పుడే మేము అది మా తీవ్ర ఎవరు సువార్థ ప్రకటన ప్రకటించని స్థలాలలో మేము పోయి సువార్థ చేస్తున్నాం అడుగులో పోరు భయం భయపడుతున్నాను అడుగులో పోతే నచ్చలేదు మేము పోతున్నాం దేనిగా పోతున్నాం ఎందుకంటే నేను చెప్పినది నా టైం అయిపోయింది ఇక్కడ నేను ఇంకెక్కడ పోవాలా ఇంకెక్కడికి పోతా కూడా అది ట్వంటీ ట్వంటీ టూలో మీకు దొరుకుతాం కూడా లేదండి దగ్గర అర్థమవుతుందా బట్ మీరేం చేయాలా మళ్ళీ నేను ఎట్లా నాకు ఎట్లా ప్రే ప్రేరేపించిన దేవుడు మీరు కూడా అటువంటి ప్రేరేపణ కలిగి వెళ్ళిపోవాలా వెళ్ళిపోకపోతే నేను మీరు చెప్పినా కూడా హిందీస్థానంలో ప్రార్థన గ్రంథం ఇరవై ఒకటి ఏం జరిగింది అనేది అక్కడ పోయినాక మందిరంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే దేవృత్వం మిమ్మల్ని లోపలికి రాదు నేను చెప్తున్నాను బయట ఉంటారు మీరు దేశప్రమేమో మందిరం లోపల ఉన్నాడు మనుషులంతా బయట ఉన్నారు అందులోనికి నువ్వు పోవాలా ఏసుబ్రవణి కలవాలంటే ఎట్టని కలుస్తావు చెప్పండి ఎట్ట పోయి ఎట్ట ఏ శ్రోతలు సంబంధించి ఇన్ని సంవత్సరాలు నీ లోకంలోకి శర్రాన్ని విడిచిపెట్టినాక పని లోపే పోయినాక కలుసుకోకపోతే ఏమైనా అర్థం ఉందా నీకెందుకు చదువు ఇచ్చాడు నీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడో మీకు ఎవరికైనా సార్ అని చెప్పి చాలా సార్ చాలా ఉద్దేశం నీకెందుకు ఉద్యోగాలు ఇచ్చాడు అంటే ఆయన ఉద్దేశం మీ జీవితాన్ని నెరవేర్చడం కోసం నీకు ఉద్యోగించు అలా అవుతుందా ఆ ఉద్దేశాలు నువ్వు నెరవేర్చుకోకపోతే నీ ఉద్యోగులు నీకు అన్ని సమస్యలు నీ ప్రమోషన్ ఆగిపోతుంది నీ శాలరీసే ప్రాబ్లమ్స్ ఉంటాయి నీ బాస్పలు నీ గడబడి అవుతా ఉంటాయి ఎందుకంటే ఆయన ఆయన నీకు ఇచ్చిన ఆయన నీకు ఇచ్చిన ఉద్యోగ ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చుకుంటే అది నేను ఎనిమిది సార్లు లాక్డౌన్ లో చాలా సార్లు జ్ఞాపం చేసిన నీకు ఇచ్చిన తలాంతులని ఆయన ప్రణాళిక కొరకు వాడకపోతే ఆయన పనికి రాకుండా ఉంది ఎన్నెన్నో రూపవరం దేవుడు నీకు ఇచ్చిడు నువ్వు ఆయన ప్రణాళిక కొరకు వాడకపోతే అవి దేన్ని పనికి రాకపోతే నీకు మంచి వాక్చాతుర్యం ఇచ్చి నువ్వు మంచి మాట్లాడగలవు అయినా నువ్వు ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి నువ్వు వాడుకునే అది బాగా పనికి నీకు స్వచ్ఛత వరం నువ్వు ఎప్పుడు పోయి సేవ చేసినావు నీ అద్భుతాలు చేసే వరాలు ఇచ్చి నువ్వు ఎప్పుడు పోయినా ఎప్పుడు పోలే పోనప్పుడు అవి ఎట్లా పనికి నేను జస్ట్ ప్రార్థన చేసుకుంటప్పుడు ఒక నలభై దినాల ఉపవాసం ఉంటాను బ్రదర్ నేను చాలాసేపు వర్ష్యూట్ చేస్తాను బ్రదా నేను బైబుల్ స్టడీ చేస్తా బ్రదా అన్ని బాగా చేసుకుంటా బ్రదర్ అన్ని చేసుకున్నాక పర్లోకానికి పోయినప్పుడు ఆయన అడుగుతాడు నేను అడుగుతాడు ఏం తెచ్చినందుకు నీ చేతు చూపేట్ ఏమంటుంది నీ చేతనలో నేను చెప్తున్నా మళ్ళీ ఏమి లేని చెందులతో ఆయన దగ్గరికి ఎట్లా పోగలవు నువ్వు అదా ఒకవేళ ఆయన దగ్గరికి పరలోకంలో మందిరంలోనికి పోవాలంటే చేతిలో ఏముంది నీ చేతిలో వృత్త చేంత పోతే ఆ మంచి పని చేసినవా కూర్చోటడా చెప్పండి వృద్ధ చేత పోతే నీకు ఎన్నో తలాంతలు ఇచ్చింది ఈ లోకంలో మళ్ళా ఆ తలాంతులను అభివృద్ధి చేసుకోకుండా అక్కడికి పోతే ఏం చేసినావు వృద్ధ చేతనంటే నువ్వు ఇచ్చింది భూమిల నాటి అంటావా అక్కడ చాలా మంది నువ్వు ఇచ్చింది తలాంతి ఇదిగో అదే వాపస్ తీసుకో అంటే నీ మొహం నీకు నాకు నాకెందుకు నేను ఇచ్చే తలాంతి నాకే వాపస్ ఇస్తావా అంటాడు ఆయన కోపం భయంకరంగా ఉంటుంది భరించలేం మనం కాబట్టి ఆయన సరిదికి పోవాలంటే దూతలు ఆ కుటుంబంలో దగ్గర అడ్డంగా ఉన్న అగ్ని ఖండాలు పట్టుకొని ఉంది ఆ అగ్ని ఖడ్గాలు పట్టుకొని అడ్డంగా ఉన్నది దాని మీరు పోవాలంటే దూతలు రాణియా మీకు రాణియలు మీరు అర్థం చేసుకోవాలి ఈ వాక్యం మీకు అర్థమైతే అర్థం ఈ లోకంలో నువ్వు ఏమైనా సాధించుకొని మంచిగా మంచి పేర్లు సంపాదించుకో ఏమి సంపాదించుకున్నా ఆ లోకంలో ఆయన దగ్గర అడ్లు దూతలు నిన్ను ఆపలేదు జరిగిపోవాల దూతలు అనలా మర్యాదతో మరి మీరు పోగలరా పోవాలంటే నేను ఏం చేయాలా ప్రభుత్వం జీవించాలి కదా చెప్పిన విధానం కదా ప్రకారం జీవించాలి చూడండి బాగా ఇరవై ఆరో వచ్చిన దేవుడు మనిషిని సృష్టించినప్పుడు సృష్టించినట్టుగా నిర్మించినప్పుడు అనేది పదమ దేవుడు తన స్వరూప ముందు నరుని సృజించను దేవుని స్వరూపం వారిని సృజించను స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడు చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడు మనిషితో మాట్లాడుతున్నాడు మనిషితో మాట్లాడుతుంది అర్థం ఏమంటున్నాడు మీరు అంటున్నాడు మనిషిని సృష్టించినాక మనిషితో ఏమంటున్నాడు మీరు మీరు ఫలించి ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది రాసుకోండి అన్ని పాయింట్స్ విస్తరించాలా అభివృద్ధి పొందాలా విస్తరించి విస్తరించి భూమిని నిండించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని దాన్ని లోపరుచుకోవాలి మీకు ఎంతమంది అర్థమవుతుంది లోపరుచుకోవడం అండి లోపరుచుకోవడం అంటే ఏం చెప్పండి మనం స్వాధీనం చేసుకోవాలి చేసుకోవాలా లో పరచుకోవాలా అంటే బాగు మనలాగా తీసుకోవాలా ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే రాచరికం అంటే దాని మీద మీకు రాజరికం ఈ భూమి మీద మీకు రాజరికం అందుకే మళ్ళీ రాజులనే అడ్షన్స్ పేరు జ్ఞాపకం చేసిన ఈ భూమి మీద సమస్త మీద మనకి అధికారం ఇచ్చిడు రవిందా అయితే దేవుని విధానం బాగా అర్థం మనిషికి అధికారం ఇచ్చిడు సమస్తం మీద ఈ లోకంలో మనం పోగొట్టుకుంటూ పాపం చేసి కానీ వేసులో వచ్చి తిరిగి ఆప్స్ ఇచ్చి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీకు అధికారం ఉంది నీ నోట్ల నుంచి నువ్వు దాన్ని ఉచ్చరించినప్పుడు అధికారము ఏమైనా జరగాల్సింది దురదృష్టం ఇంత సార్ వాడు అన్నాడు నీకు అనుమానం ఏం జరగదని నువ్వు ఏ మాట ఏం కాదని వాడు ముందే పెట్టి నీ మైండ్ అందుకే నీ మైండ్ క్లీన్ చేసుకోవాలి అందుకే క్రీస్తు కలిగిన మనసు కావాలి క్రీస్తు కలిన మనసు అనుమానం పోతుంది కొన్ని కొన్నిసార్ ప్రార్థన చేస్తుంటా అలా నీ వ్యక్తికి ప్రార్థన చేస్తుంది అనుమానం మనసులో ఏం కాదు ప్రారందేశాలు ఏం కాదు అప్పుడు నేను అనుమానపు దురాత్మ నా నుంచి దూరం వెళ్ళిపో ఏ సెక్స్ ఆజ్ఞ తీస్తున్నారు అది వెళ్ళిపోతుంది అప్పుడు నేను ధైర్యంగా ప్రార్థన చేస్తు విశ్వాసంతో ప్రార్థం జరిగాల్సింది మొన్న అటు అడవి ప్రార్థన వెళ్ళినప్పుడు బ్రదర్స్ అంత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం కలిపితే సేవ నేను ఎందుకో ఒక్కరిని ఊరి చివరిని నచ్చుకుంటామైనా ఊరి చివరి అది ఎందుకో నాకు ఇప్పుడు అనిపిస్తుంది దేవుకార్యం ఆయన ఎట్లా అనిపిస్తుంది ఊరి చివరిపోతే ఊరి చివరిన ఎంత వాసన అంటే అసలు భరించడానికి వాసన వస్తుంది అక్కడ అంత భయంకరంగా ఉంటుంది ఊరిలో అడతా అంటుంది అదే వాసనలో వాళ్ళ అయితే ఒక యవన స్త్రీ అమ్మాయి ఈ గొర్రలం ఆసుకుంటుంది అక్కడ అడ్డ కొండాలట్టు తిరిగి వస్తుంటే నా గొర్రలను తీసుకొని ఆ అమ్మాయికి ఏమైందో ఆ మంచంగా పండుకొని ఉంది తల్లి పక్కన కూర్చింది అట్లా పోయి అమ్మాయి ఇట్లా మేము అంతా మీకు వరకు మందులు ఇవ్వడానికి వచ్చినామమ్మా అని చెప్తాం ఫస్ట్ ప్రేయర్ చేయనికని చెప్తే కొంతమంది తీసుకోకపోవచ్చు కానీ మందులు మేము ఉచితంగా మీకు అందరికీ మందులు ఇస్తాం అమ్మా చాలా దూరంగా వచ్చినాం అనేసి చెప్తే చూడమ్మమ్మా చూడ సార్ మా పాప ఇట్లా పాటు ఏమైందమ్మా నీకంటే ఇట్లా మెడకే పట్టుకుంది అది వారం నుంచి అటనే పట్టుకుంది పెరుగుతుంది మెడక ఇట్లా పెరుగుతుంది అమ్మాయి అటనే ఉంది అటనే అట్లనే తిరుగుతుంది పడుకుంది మనకి ఏం అందరి తీర్చారంట అన్ని తీర్చుకున్నది ఏం కాలేదు మంత్రాగాంధీ ఎవరు అంట వాళ్ళ దగ్గర ఒక ఆవు ఎద్దు ఎద్దు నమ్మేశారంట ఎనిమిది వేలు ఎనిమిది వేలు తీసుకొని పోయిన అంతగాడు చిన్న తాడు కట్టిపోయి ఏం కలెక్కాలి ఏం కలెక్కాలి ఇంకా నేను ఆ అమ్మాయితో మాట్లాడి ఫస్ట్ పాపాలు ఒప్పిస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఆ ఏరియా వాళ్ళ రాంగ్ కదా పాపాలు ఒప్పించింది పాపలు అప్పుడు దూరం నుంచి రవి ప్రజలు వస్తున్నాడు నేను బాగుంటే సార్ మీ మెడకై మంచిగా ఇప్పుడు నా దాం మెడ చెయ్య ఒక్కరి కోరికే పోయి చెక్క మీద కూర్చొండి చెక్కయ్య దిగిరాందరూ ఉంటే మనుషులు ఆయన పైకి కూర్చున్నారు ఈయన కళ్ళు ఎవరికి ఆశ ఉంది ఎవరికి అవసరం ఉందో వాడే చూస్తుంది నీ సేవ కూడా అంతే ఇక్కడే ఇక్కడే కొట్టుకుంటామంటే కాదు మీ జీవితం పోవాలని ఆ పాప ససతి వచ్చింది ఆ తల్లికి ఎక్కడైనా సంతోషం వచ్చేసి ఇప్పుడు సంతోషం వచ్చేసి మా పశువులన్నీ చచ్చిపోతుంది వచ్చి ప్రార్థన చేయాలంటే తల్లి చేస్తుంది నీ పని తప్పై చేయండి అన్ని మేకల మీద వచ్చింది అది చచ్చిపోకుండా ఉండాలని చూడండి నాకు హైదరాబాద్ నుంచి అంత దూరము ఒక్క అమ్మాయి గురించి కనిపించింది అట్లా ఎన్నో అది అది ఆశ్చర్యంతో ఆ తల్లిని తీసింది అక్కడ దూరంలో మా బాగుంటాడు అది క్యాన్సర్ ఉంది చాలా కాలం నుంచి అది గురించి ప్రార్థం చేయం చూడండి ఇక్కడ చేసే రాశం ఎట్లా గెలగాలని ఎట్లా గెలగాల ప్రభు ప్రభు నీకు ఆల్రెడీ గెలిగించింది ఈ లోకంలో నువ్వు వెలుగున్నా ఎట్లా వెలుగు బయలుదేరంగానే చీకటి పటాపంచలైపోవలసింది నువ్వు ఎక్కడ అడుగు అక్కడ చీకటి పరిగెత్తిపోతుంది దుష్ట శక్తులు పరిగెత్తిపోవాల్సిందే ఎందుకో తెలుసా చదువు మీద నీకు అధికారం అధికారం ఇచ్చాడు అధికారం అంటే ఇంగ్లీష్ లేదా తెలుసా దేవుడు మనిషికి అథారిటీ ఇచ్చింది అథారిటీ అంటే ఏం చెప్పండి అధికారం అంటే ఏం చెప్పండి అధికారం అంటే ఏం చెప్పండి అధికారం అంటే అధికారం అంటే నేను నేను ఒక పెద్ద ఆఫీసర్ ఒక పెద్ద కంపెనీలో ఆఫీసర్ నేను చెప్పినట్టు నా కింద పనిచేసినట్టు అది అధికారం వినకపోతే వాళ్ళని నేను శిక్షిస్తాను శిక్షిస్తాను ఇప్పుడు మీకు అధికారం ఇచ్చింది కదా ఇచ్చే ఆ వాక్యంలో ఆదానికి అధికారం ఇచ్చిందంటే మీరు అన్నాడు మన తర్వాత ఆదా తర్వాత అన్నాడు మీరు మీరు అన్నాడు అంటే ఒక్కరి గురించి అందరికీ ముఖ్యంగా రక్షణ ఉన్నవాళ్ళు అయితే రక్షణ పొందని వారు దీన్ని నేను నాకు బాగా బాధితుంది రక్షణ అనుభవం లేని ఈ లోకంలో మనుషులు దాన్ని మంచిగా ఇంకే సైతాన్ని విన్నాడు ఈ మాటలు మన అక్కడ విన్నాడు వాడు ఏదైనా తోటలో ఉన్నాడు అన్నది వాక్యం అక్కడ ఉందాడు ఏహెచ్కే గ్రంథానికి ఉంటాడు నువ్వు ఏదైనా తోటలో ఉంటేవి అంటాడు ఏహెచ్కేళ్ళ భక్తుడు అక్కడ ప్రవచనం చూస్తాం ఏదైనా తోటలో వాడు ఉండి విన్నాడు ప్రభు దేవుడు మాట్లాడతాడు వీళ్ళని సంభాషిస్తాడు ఎప్పుడైతే వీళ్ళకి అతిక్రమించారో ఆ పండు తిన్నారో దేవుడు రావడం బంద్ అయిపోయింది అది మనం అక్కడ చూస్తాం ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు పాపంలో ఉంటావో నీ శరీరం కలుషితంగా అయిపోతుంది కాబట్టి ఆయన ని ఆయన చూడలేవు ఆయన నేను మీ దగ్గర రాలేదు ఆయన ఎందుకు రాలేదు లేసా నేను మీకు అధికారం ఇచ్చిన నేను వచ్చి ఏం చేయలేక ఆదామికి నేను అధికారం ఇచ్చిన ఆదాము సతతికి నేను అధికారం ఇచ్చిన ఇంకా నేను వచ్చి చేశాడు దీని మీద నువ్వే చేసుకో అన్నట్టు ప్రధం ఉంటుందా ఇప్పుడు ఎవరు ఏం చేయాలే మనమే చేసుకోవాలా మనం ఏం చేస్తున్నావు వదలు నీ అధికారం నువ్వు బేస్ చేసిన విధి సంవత్సరాలు వాడుకోలేకపోయినావు ఏడ్చుకుంటా ఉపాసలు ఉంటా ప్రార్థన చేసుకుంటా వచ్చిన ఎంతసేపు చేసినా ఆయన కార్యం చెయ్యడు అది వదలు ఆయన పని మనం నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసిన దాన్ని పెట్టి పెట్టి ఊరంతా వెతుకుతున్నాం సంకన్న పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నాం అక్కడ పోత అవుతుంది ఇక్కడ పోత అవుతుంది ఇంకెక్కడ పోత అవుతుంది అని వెతుకుతున్నాం లేదా మనం దేవుడికు అధికారం ఇచ్చే అయితే నీ అధికారం పని చేయాలా అంటే నీకు శక్తి కూడా అవసరం అదవు అవుతుందా కానీ ఏదైనా శక్తి లేదు మీద కేవలం అధికారం ఉంది అథారిటీ ఉంది కదా నీకు పవర్ లేదు నేను చెప్పినట్లు చేయాలా కానీ దానికి తగిన శక్తి నీ దగ్గర లేదు అది ఆయన దగ్గర ఈ వాక్యం ప్రకారం కేవలం నీకు అధికారం నీకు అధికారం ఇచ్చింది నువ్వు చెప్తే జరగాల నువ్వు చెప్పకపోతే జరగదు నువ్వు చెప్పకపోతే జరగదు ఇందాక మనం పాట పాడుతున్నాం కదా నాకు ఎందుకు ఆశ్చర్యం పాట ఎందుకు పాడాల్సి అక్కడ అబ్రహాం గురించి మనం ధ్యానిస్తున్నాం మోస గురించి ధ్యానిస్తున్నాం ఆ పాటలు బాగా అర్థం చేసుకోండి ఇందాక ఆయన సదమా గుమర గురించి మాట్లాడుతుంది కదా మాట్లాడు సదమా గుమర గురించి కదా ఇప్పుడు చూడండి సదమా గుమర దేవుడు నశింపజేయబోతున్నాడు కానీ డైరెక్ట్ గా చేసిడా ఎందుకు అపరం దగ్గరకు వచ్చాడు ఇప్పుడు జవాబు ఇవ్వండి అవకాశం ఎందుకు దగ్గరికి వచ్చేడు ఐగుప్తు నుంచి విశబ్దాన్ని బయటికి తీసుకొని రావాలా దేవుడు తీసుకొని రావాలి మూడు వందల సంవత్సరాలు వాళ్ళు ఏడ్చేరు ప్రార్థన చేశారు దేవుడు అంటున్నాడు వారి మొర నా సన్నిధికి చేరింది కానీ నేనేం చేయలేదు మూడు వందల ఏం చేయలేదు దేవుడు ఎందుకు చేయలేదు చెప్పండి మనకు అధికారం ఏడ్స్ తా కూర్చుంటే కాదు ఏడుస్తా కూర్చుంటే కాదు వాళ్ళ దగ్గరికి మీ దగ్గరికి పలికెత్తే కాదు నీకు ఇచ్చిన అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు దాన్ని పాటించకపోతే కాదు మోస పట్టుకున్నాడు దేవుడు నువ్వు పోయి చెప్తే కార్యం జరుగుతుంది నువ్వు పోయి చెప్పకపోతే కార్యం జరగదు మోస అంటే నేను నత్త నేను చెప్పలే నువ్వు నత్తడం అయితే ఏంది మాట్లాడే చెప్తుంది కదా మాట్లాడే యోగేతుంది కదా నదితోనే మాట్లాడు కానీ మోసే ఎక్కడో నదితో మాట్లాడటం నేను చూడలే బయబుల్ నత్తడు అని కానీ కంప్లైంట్ లాగా చెప్పుకున్నాడు కానీ దేవుడు అంటాడు నువ్వు పోకపోతే నేను చెయ్యని కార్యం ఇంకొక మూడు సంవత్సరాలు అక్కడే చేస్తాడు వాళ్ళు నేను చేయలేను ఎన్నో తరాలు నశిస్తే మూడు వందల సంవత్సరాలు ఎన్ని తరాలు చెప్పండి వరకు చెప్పగలరా కనీసం నాలుగు తరలు రెండు తరాలు తరలు తరాలనుకోండి హండ్రెడ్ ఇయర్స్ పెట్టినా మూడు తరాలు అనుకోండి మూడు తరాలుగా తిరించిపోయినాయి అయినా దేవుడు ఏం చేయలేకపోతుంది కానీ మోసే మాట్లాడుతున్నాడు నువ్వు పోయి మాట్లాడు అప్పుడు నేను చేస్తే కాలేదా నువ్వు పోయి మాట్లాడు ఫరోతో మాట్లాడు నేను అథారిటీ ఇచ్చిన ఎప్పుడో ఇచ్చిన ఇప్పుడు కాదు మీ తాతకి ఎప్పుడో ఇచ్చిన నువ్వు వాడిపోయి ఇప్పుడు దాన్ని నువ్వు పోయి మాట్లాడే నేను కనిపిస్తున్నా శక్తి నాది అధికారము శక్తి నాది అధికారము నీది నువ్వు అధికారం ఇస్తే ఎందుకంటే నేను నీకు ఈ లోకం ఇచ్చిన ఈ లోకంలో నేను ఏ పని చెయ్యను నువ్వు వాడుకుంటేనే కానీ ఏం చేయకపో నేను ఈ సృష్టికి సార్వభవం ఉండి సవరింగ్ అంటారు ఈ సృష్టి అంతా నాది అధికారంలో కానీ నేను మీకు ఆల్రెడీ అధికారం ఇచ్చిన నేను వాపస్ తీసుకోను దేవుడు నిధనం అది ఎందుకు హవ్వ పండు తింటుంటే ఆపలేకపోయిందంటే ఆయన ఆపకూడదు ఆయన ఆప్తే ఏమొందరు తెలుసా ఆయన ఆజ్ఞని ఆయననే ఉల్లంఘించేవాళ్ళకి అప్పుడు నువ్వు నమ్ముతావు దేవుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే నేను శిక్షించాడు పాత నిబంధన కాలంలో మరి ఆయననే తన తన ఓర్ తన ఓన్ వాక్యాన్ని ఆయన తృణీకరిస్తే ఎవరు అడుగుతారు చెప్పు ఫస్ట్ పాయింట్ సైతన్ అడుతాడు నీ మాట నువ్వే తీసుకున్న వాపస్ అప్పుడు సైతన్ ముందు దేవుళ్ళబడడా చెబుటా బాగా అర్థమవుతుందా ఎందుకు ఆయన ఆపలేదు ఈ లోకంలో చెబుతున్న అనాధాలను ఎందుకు ఆపలేడంటే ఆయన మనిషికి అధికారం ఇచ్చాడు ఆ అధికారాన్ని ఆయన మమ్మలు చెయ్యడు అంటే ఆయన రూల్ ని ఆయననే ధికరించడు ధికరిస్తే మనకి దేవుడు అవసరం లేదు అన్న విషయాన్ని చేస్తున్నాడు మీకు అర్థమవుతుందా ఆయననే వాక్యాన్ని తువీకరిస్తే ఇంకా వాక్యం ఎందుకు అని కాబట్టి దేవుడు ఆ అధికారం నీకు ఇచ్చినాక నీకే పర్మిషన్ నువ్వే నువ్వు పర్మిషన్ ఇస్తేనే కానీ ఆయన కార్యం చేయండి అందుకే ఏం వస్తున్నట్టు నువ్వు పోయి చెప్తేక నేను చేయను ఆ నుంచి మనుషులు బయటకు వచ్చారు అది తెగులైనవి దాని తర్వాత ఫరో కఠినమైన హృదయాన్ని మార్చింది దేవుడు దాని తర్వాత మనుషులు పర్మిషన్ చేసింది అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక వచ్చింది ఇర దగ్గర ఏం చేయాల అదేస్తారు ఈయన అంత దొరికెళ్ళి బట్టికొచ్చాడు ఎలా సముద్రం అడ్డం ఉంది వెనకాల సైన్యం పరికెత్తుకుంటొస్తుంది ఇక్కడ పోతే నెయ్యి అక్కడ పోతే కొయ్యి అంటారు కదా సామెంక్రం ముందు నెగ్గి వెనక కొయ్యి అట్లేముంది పాలసీ తీసుకెళ్ళిపోతే ఈ మోషం వాళ్ళు తీసుకొచ్చి చెప్పడానికి మా పిల్లలు మా పశువులంతా ఇక్కడ ఎట్లా పోతాం మేము వాళ్ళేం వచ్చేస్తారా దేవుడే అని తీసుకుంటారు ద్వారా కానీ బాగా ఏం విషమ నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఉచ్చరించకపోతే ఆయన శక్తి పని చెయ్యదు ఇదే సీక్రెట్ ప్రార్థన ప్రార్థన అంటే మీకు తెలుసు రకరకాల పుస్తకాలు చదివిట్టారు రకరకాల పాత్రలు చెప్తున్న వాక్యలు వింటారు చాలా చిన్న దానికి వివరణ మీ ప్రార్థన ఏం చేస్తో తెలుసా ఇదక సంప్రదం మాట్లాడుతున్నాను మీకు ఈ లోకంలో ఒక కారు కానీ మోటార్ సైకిల్ డ్రైవ్ చేయాలంటే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయగలరా పోలీసులు పట్టుకోవచ్చు యాక్సిడెంట్స్ అయితే ఫోర్ చుట్టూ కదా యాక్సిడెంట్స్ కావచ్చు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే కాబట్టి ప్రార్థన అంటే ఏదో తెలుసా నువ్వు నీ దగ్గర ఉన్న లైసెన్స్ ని పర్మిషన్స్ ఓపెన్ చేసుకుంటున్నావు ఏమని ఈ లోకంలో ఉండే సమస్యల మీద విజయం కావాలంటే నీ ప్రార్థన ఏం చేస్తుందో పర్లోకం నుంచి పర్లోకపు వాక్యులు తెలిపేస్తారు నీ ప్రార్థన పర్మిషన్ అది బాగా తీసుకోండి ఈ లోకంలో దేవుడు ఇక్కడ అరేంజ్ చేయాలంటే నీ ప్రార్థన పర్మిషన్ అవసరం ఇప్పుడు బాగా తీసుకోండి ప్రభా ప్రభా ప్రభా ప్రభా ఎంత రాసుకున్నా కొట్టుకున్న గాయపరచుకున్న కాదు కానీ నీ ప్రార్థన ఎట్లా ఉండాలి సార్ ఆ పర్లోకపు వాక్యలు తెలుసుకోవాలా కానీ మూసుకునే ఎందుకు సార్ నువ్వు అక్కడ ప్రార్థన చేస్తలే ప్రవణ ససపరచు ప్రవణం సతపరచు ప్రధాన నాకు ఈ రోగం నాకు ఆ రోగం అంటున్నావు కానీ నువ్వు ఏమంటున్నావు తెలుసా ఆయనకు పర్మిషన్ ఇస్తలేవు ఈ శరీరానికి ముఖానికి పర్మిషన్ ఇస్తలేవు నువ్వు అందుకే పరిశుధాత్ముడు వచ్చేందుకు నేను ఎక్కడికి వెళ్ళారు శక్తి చెప్పండి అది ఆయన శక్తి నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే నీ శరీలకు రాడు నువ్వు ఆహ్వానించకపోతే నీ శరణకు రాడు దేవుడు రక్షణ సందేశం అదే కదా ఎవరు తన హృదయంతో ఒప్పుకోవాలా తన హృదయంలో ఒప్పుకోవాలా ఏ స్లోవే దేవుడు అని నేను పాపిని ప్రభు నా పాపం క్షమించినైనా నువ్వే ప్రభు నువ్వు నా కొనుకో మరణించిన లోక రాష్ట్రపతి చూస్తున్నావు ఇది రక్షణ సందేశం ఎట్లా చెప్పాలి ఎట్లా ప్రార్థన చేయలేండి నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన నీ హృదయలకు రాడు నీ శరంలకు రాడు అది పాయింట్ అని చెప్పాడు ఎందుకు తెలుసా మనిషిని ఒక ఆత్మ లాగా దేవుడి లోకమ్మా కానీ ఈ ఆత్మకి ఒక శరీరం అవసరం ఇది ఎక్కడికి వెళ్ళొచ్చింది శరీరం మఠీలకి వెళ్ళొచ్చింది కదా ధూళి డస్ట్ అంట ఇంగ్లీష్ డర్త్ అంటారు లేకపోతే ధూళి అవసరం వచ్చింది దేవుడికి ఈ మనిషికి అంటే మనిషి జీవాత్మ జీవాత్మ అంట మనిషిని ఈ జీవాత్మకి శరణం అవసరం ఈ లోకంలో ఏ ఆత్మ కూడా ఉండలేదు అది అన్యాయం అన్నట్టు అంటే లీగల్ ఇంగ్లీష్ లో ఏ ఆత్మ కూడా ఈ లోకంలో ఉండలేదు ఈ లోకంలో ఉండాలంటే మీకు ఇది కావాలా ఈ అవసరం శరణం లేకుండా మనం ఉండలేం అందుకు దేవుడు మనకి శరణం ఇచ్చింది అయితే ఇప్పుడు బాగా అర్థం పాత నిబంధన పుస్తకంలో ఎక్కడ కూడా మీరు ఏ భక్తుల మీద కూడా పరుషుధాత్మ వచ్చి నిలిచినట్టు మనం ఉండదు త్వరగా వచ్చి వెళ్ళిపోతానే ఉంటాడు పర్షుదాత్ముడు హృదయంలో లేడు పాత నిబంధన పుస్తకం ఎందుకంటే చూడండి మీరు కేవలం అపోస్తకరం నుంచి చూస్తాము పక్షుధాత్మ వచ్చి కూడా హృదయంలో నివసించడం ఎందుకు అంటే ఈ కలుషితమైన పాప శరం నుంచి మనకు అభివృద్ధి కల్పించిన దేవుడు ఇప్పుడు ఆత్మకి ఏమంటాము న్యాయబద్ధమైన విధానాలు ఉన్నది వచ్చి దేవుడు కూడా ఈ లోకంలో ఉండాలంటే అతను శరణం ధరించి రాకపోతే ఆయనకి న్యాయబద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో ఉండాలంటే ఈ శరణం ఉండాలి అది విధానం ఈ లోకంలో ఉండాలంటే శరంలో ఆకున్నాడు అందుకు సైతాను ఈ లోకంలో వాడికి న్యాయబద్ధంగా ఉండలేడు కాబట్టి వాడికి ఒక శరం అవసరం వచ్చింది అందుకే మనుషులు దూరుతూ ఉంటాడు అర్థమవుతుంది సార్ ఎందుకు మనుషులు పట్టుకుంటాయంటే వారు వాటికి న్యాయంగా ఈ లోకంలో ఉండడానికి యోగ్యత లేదు వాటికి శరీరం అవసరం అందుకని మనుషుల శరీరంలో దూరుతూ అందుకే వాడు ఏం చేసేడు హోని మోసం చేయాలంటే ఒక శరం అవసరం వచ్చింది ఏ వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది పెద్దల కంటే అర్థం ఇస్తుందా అక్కడ పడతారు వాళ్ళు పిల్లలు ఒక సర్పం ఒక ఒక పాము శరండి పాము ఎక్కడికి వెళ్ళొచ్చు మట్టి కదా మట్టిదేనండి మట్టిలోకి వెళ్ళింది శరం కాబట్టి వాడు పాపని అడిగారు కొంచెంసేపు నాకు ఈ శరణం అవసరం అంటే పాము ఇచ్చా వాడు కోరుకుంటాడు వాడు మన శరాలి కోరుకుంటూ ఉంటాడు వాడికి మనం డోర్స్ ఓపెన్ చేస్తాం అందుకే కైతం మాట్లాడతాడు గడపతో కొంచెం సైతం గారు పాపం వాడికి నీ మీద మంచగలిగింది నువ్వు అంటే అవకాశం ఇస్తే వాళ్ళు వచ్చి నీ హృదయంగా వాడు నీ హృదయంలోకి రాకుండా ఉండాలంటే నీ హృదయం క్లోజ్ చేసుకొని ఉండాలా వాడికి ప్రభు వచ్చి కూర్చోవాలి హృదయంలో ఎందుకంటే ప్రభు కూడా ఈ లోకంలోకి న్యాయబద్ధంగా రాలేడు ఎందుకంటే ఆయన ఆత్మగమే ఆయన రావాలా అందుకే క్రిస్టస్ ఆయన ఈ లోకంలోకి రావాలంటే శరీరం తెలుసుకొని రావాలా అది విధానం అయితే సైతాన్ ఏం చేసిండే ఏసు ప్రభుకుంటనియకుండా ఒక వాడు ఏం చేసిండు హవ దగ్గర పోయిండు ఒక సర్పము శరం ధరించి కాబట్టి హవత మాట్లాడుతుంది మీరు ఇది నిజమా ఇది తినద్దని చెప్పిండు దేవుడు అవును తినద్దని చెప్పింది ఆయన చెప్పలేదు ఆమె మా భర్తకు చెప్పి ఆమె చెప్పలేదు కానీ ఆమె మా భర్తకు చెప్పిండు మా భర్త నాకు చెప్పిండు అని చెప్పాలి అతను చెప్పలేదు తిననట్టు మీరు చావనే చావరు అబద్ధ చెప్పింటి వాళ్ళు మీరు చావనే చావరు అది తిన్నారు తింటే మీరు దేవదుకలు స్వరూపంగా అయిపోతారు అంటే మీరు ఇక్కడ ఉండరు వస్తుంది అక్కడ ఉండాలి ఎందుకంటే పరలోకంలో ఆత్మలు భూలోకంలో శరం ఉన్న ఆత్మలు లేని వాళ్ళు ఈ లోకం సైతాలు పదులలో దూరినట్టు మనం చూస్తారు దాని తర్వాత సేన ఒక వ్యక్తిలో దూరినట్టు మనం చూస్తారు ఒక వ్యక్తిలో అంతగానం ధైర్డగలవా మగ్గలే మరి ఎన్ని దయాలు కొట్టినా చెప్పడం వారిని చెప్పాలి ఎన్ని దయాలు ఉండేవాళ్ళు ఏడు దయాలు ఉన్నాయి ఏడైనా ఒక్క మనిషిలో అన్ని దయాలు ఎట్లా ఉండగలరు అవి లోకంలో ఉండడానికి వాటికి న్యాయంగా విధానం లేదు అవి పోవాల్సిందే అందులో ఏసులు సరే ఈ మనిషిని విడిచిపెట్టినాం మరి మమ్మల్ని ఆ పదులలోకి పోయి పదులలో కూడా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే వాటికి ఏ అధికారం మీద లోకంలో ఒకప్పుడు అక్కడ ఉండే ఆత్మ వెళ్ళి అక్కడ అధికారం ఉంటుంది కానీ ఇక్కడ లేదు వాటి అందుకు మనుషులు దూరుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేస్తారు మీకున్న అధికారాన్ని వాడితే వాడు ఏ మనిషిలో ఉండడానికి అర్థమవుతుందా మీకు తెలిసి అధికారం నువ్వు సైతంత అన్యాయంగా ఉన్న విచారణ లభించబెట్టి అట్లా ఎప్పుడైనా చెప్పింటారా మీకు సైతంత అర్థమైంది ఎంత ప్రార్థన చేస్తాం దేవు ప్రభా నేను ఇప్పుడు నాకు ఇచ్చిన నువ్వు అధికారం ఈ దుష్ట శక్తి ఈమెలో అన్యాయంగా ఉన్నాడు ఇంతకాలం నువ్వు చాలా కాలం ఉన్న గెట్ అవుట్ వేసి చూశాను అంటే వాడు ఉంటాడు ఇంకా అరే మీకు అర్థమైపోయింది సత్యం నేను ట్రై చేసిన ట్రిక్ నా మీద వాడుతున్నాడు ఇప్పుడు నేను హవా మీద వాడిన ట్రిక్ సర్పంలోకి దూరి వాడినా ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఇప్పుడు వీడుతున్నా వినాల లేదా వాడు నువ్వు ఈ లోకంలోనే ఉండడానికి వీలేదు న్యాయబద్ధంగా ఏ మనుషులు ఉండడానికి వీలేదు న్యాయబద్ధంగా ఇంతకాలం నువ్వు ఇంకా విడిచిపెట్టుకో అంటే వాల్సిందే అది అంతే మీకు ఎందుకు అనుమానం నీకు అధికారం లేదని అనుమానమా వాక్యం చూపించింది కదా మీకు అధికారం ఉందని నువ్వు వాడుకోక ఇంతకాలం ఏడ్చుకుంటా వచ్చాడు నీ అవయవాలను బట్టి మేము ఎన్నిసార్లు ఈ ప్రయత్నాలు చేసినాం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెండు ఏళ్ళు ఇప్పటికి మా సొంత అవయవాల మీద మేము అధికారం చేస్తా ఉంటారు ఎందుకంటే దావిత్ర చెప్పేది నా ప్రాణమా మీరు మీరు ఎప్పుడన్నా చెప్పండి ఈ వాక్యం నీకు తెలుసు కానీ ఎప్పుడన్నా అన్నారా నా ప్రాణమా ఎందుకు దుఃఖం నా భాష తిట్టిన ఏడ్చుకుంటాం వచ్చిందా వంట్లా నీకు ఆర్గ్ఞాపిస్తున్నా ఏసు అన్నా ఏడవక్ అని చెప్పినా ఎప్పుడన్నా చెప్పినా నా ప్రాణమా ఎందుకు దుఃఖంగా అమ్మది తిట్టిందని అమ్మది ఇచ్చని నువ్వు మట్టుకు దుఃఖం ఉండడానికి ఏ స్థాయి నీకు ఆర్గ్ఞాపిస్తున్నా అని నువ్వు మాట్లాడుకున్నావా ఎప్పుడన్నా పక్కి తిట్టినని ఏసుకుంటే ఇంటికి వస్తావా నా ప్రాణమా వేస్తున్నా నీకు ఆర్ఘ్యాపిస్తున్నా ఎందుకు దుఃఖంగా దొరుకు అని ఎప్పుడన్నా మాట్లాడినావా తన నొప్పి ఏ స్పీసా నీకు ఆగ్పిస్తున్నా ఎందుకు వెపలేస్తున్నావు ఎక్స్పేట్ ఏసానికి ఆగ్పిస్తున్నా నాకు అధికారం ఉంది ఈ లోకంలో సమస్త మీద అధికారం నాకు ఇచ్చిపోయింది నేను వాడిపోతున్నా ఇప్పుడు ఆయన మహిమతో ఇప్పుడు నేను దేవుడు చెప్తున్నా నీ శక్తి నాకు అవసరం ఎందుకు పరుశుదాత్మ వస్తున్నానికి అర్థమవుతుందా మీకు పరిశుధాత్మ అభిషేకం ఎందుకు చాలా మందికి వస్తున్నాదే అర్థమవుతుందా నువ్వు పర్మిషన్ ఇచ్చినవా ప్రభా నీ ఆత్నా కనిగించి నీ ఆత్మనా కనిగరించి ప్రభా నీకు ఆత్మనకు అవసరం ప్రభా కృపాలకులకు అవసరం ప్రభావ భాష వారవసరం ప్రభావ అన్నీ నువ్వు అడుతున్నావు కానీ పర్మిషించినవా దేవుని ఆత్మకి పర్మిషించినవా రాలేడు నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే ఎందుకంటే ఆయన ఆయన ఆజ్ఞని ఆయన ఉల్లంఘించడు నువ్వు ఆజ్ఞని ఉల్లంఘిస్తే నేను శిక్షిస్తున్నాడు ఆయన ఆజ్ఞని ఉల్లంఘిస్తే ఆయన ఎవరు శిక్షించాలి నువ్వు దేవుడి కాబట్టి నువ్వే ఆగే పెడతావు నువ్వే దురికరిస్తావాగ్ని అని అనవాలి నువ్వు కాకుండా వాడు అనడా దృష్టి పర్మిషన్ దేవుడు ఆయన ఎంత నీతిగల న్యాయవాది అనేది ఎప్పుడు జ్ఞాపకం తీసుకుంటా ఉంటాను ఆయన ఎంత భయంకరమైన శ్రమ ఉంది లోకంలో నీ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏం చేయడా అబ్రాహ్మతో అదే మాట్లాడతాడు అబ్రామ్ నేను సగమ భగవాన్ని నాశం నాకు నీ పర్మిషన్ కావాలా అంటే ఎటుంటే నేను ఇంత సంభాషణ రూపకంగా చెప్తాను అబ్రామ్ దగ్గర వచ్చి చెప్తున్నాడు అబ్రామ్ నేను సదమా గొమరాన్ని నాశనం చేయబోతున్నా నాకు నీ పర్మిషన్ అవసరం ఎందుకంటే తన తనంలో ఆయన ఒకడే నింద రైతుడు నీతి మతుడు నింద ఆయనతో మాట్లాడుతున్నాడు వేరొంత మాట్లాడాడు కదా సదమా రాజతో మాట్లాడాడు కదా గొమర రాస్తారు మాట్లాడు కదా అబ్రామ్ తోనే నాకు నీ పర్మిషన్ కావాలంటే అబ్రామ్ అది గర్వించినమ్మా ఇదా హేంజర్ నాకు ఇంతకాలం తెలియదు ఏముడు పని చేస్తాడా నా పర్మిషన్ లేకుండా ఏం చేయడం అది సీక్రెట్ అర్థమైపోయిందని ఇప్పుడు నీకు అర్థమైపోతుంది అంటే కానీ నువ్వు పాటిస్తలేదు నాకు అర్థమైంది పాటించుకుంటున్నా కానీ ప్రిపరేషన్ ఎంతకాలం ఎంతకాలం ఈ వాక్యం నేను చెప్పకుండా నా దగ్గర దాచుకోవాలా అని నేను వేదన పడుతున్నాను కానీ నేను ఇది అయిపోయింది ఈ సంవత్సరం నేను అయిపోయింది కాబట్టి నేను చెప్పేసింది ఎందుకంటే ఈ సంవత్సరం తర్వాత భయంకరంగా నాలుగుతాయి నేను చెప్పినవి ఈ సంబంధించి భయంకరంగా ఉండే పోతుంది ఇప్పుడు నీకు అర్థమైపోయింది సీక్రెట్స్ ఇంత కొంచెం నేను కొన్ని కొంచెం లోతుకెళ్ళిపోయి క్లోజ్ చేస్తాను ఈ అధికారాన్ని ఆయన శక్తిని కల్కుతేనే కార్యం జరుగుతుంది నేను సీక్రెట్ చెప్పేసి నీకు ఇచ్చిన అధికారాన్ని ఆయన శక్తి పర్శు ఆయన ఇచ్చిన శక్తి ఈ లోకంలో కార్యం నీ అధికారము అవి కలవకపోతే జరగని జరగవు వెనుగో చెప్ప ప్రభురాత్రి ప్రభు ప్రార్థన పర్లోకప్పు ప్రార్థనప్పుడు శిష్యులకు చెప్పింది ఏమని చెప్పింది సార్ నీ చిత్తము పర్లోకం అందు నెరవేరినట్లు ఆయన అక్కడ పెట్టే సీక్రెట్ ఆయన ఎవరు వెతుకోలేదు నువ్వు పెట్టుకున్న గురించి పర్లోకంలో ఏది ఈ లోకంలో ఏది విప్పితే అది అక్కడ ఇక్కడ ఏది క్లోజ్ చేస్తే షట్ అయిపోతుంది ఈరోజు నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేయకపోవడం వల్ల పర్లోకం క్లోజ్ అయిపోయింది నేను చెప్తున్నా అర్థమవుతుందా సైతానికి ఇది బాగా తెలుసు కాబట్టి వాడు మొత్తం చర్చలు మునిపించింది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడికి కార్యం చేసుకొచ్చాడు అందుకు వాడు విచ్చలు విడిగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత భయంకరంగా దిగజారిపోయిందంటే లోకం అంత భయంకరంగా ఎక్కడ చూసినా అక్కడ అన్యాయం ఎక్కడ చూసినా అన్యాయం గవర్నమెంట్ సైతం అన్యాయంగా జీవిస్తుంది దోచుకుంటుంది భయంకరంగా దోచుకుంటుంది బిజినెస్ మెన్ దోచుకుంటుంది ఎక్కడ దోచుకోండి వాడు బాగా తెలుసుకున్నాడు పాతాలపు లోకపు వాకిళ్ళు ఈ చర్చి ముందు నిలవలేవు దేవుడు పేరుతాయి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తేనే అందుకే మనం నువ్వు ప్రార్థన మూడు పూట్ల ప్రార్థన చేయగలిగితేనే ఈ వైరస్కి దగ్గరికి రాదు అని చెప్పినాం మనం ఎవరు చేయలేడో వాళ్ళ దగ్గర పోతాం అని కూడా మనం చెప్పినాం అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు ఓపికతోని అదే ప్రార్థన చేస్తున్నాం కొన్నిసార్లు తీసుకొస్తా ఉంటే ఏం ప్రార్థన చేస్తున్నాం మధ్యాహ్నం పొద్దునన్నాడు వాళ్ళ పడుకుండా అన్నాడు మళ్ళా మధ్యాహ్నం నష్టం అన్నారు మళ్ళా సాయంత్రం అన్నారు సాయంత్రం కదా పోయింది అది కదా పోయింది కదా అదేటోట్టు అదే దాని పోదు కదా నువ్వు పోగొట్టుకున్నాను నువ్వు పోగొట్టుకున్నావు అంతే తేడా నేను పోగొట్టుకున్నాను నేను పొద్దున చేసిన మధ్యాహ్నం చేసినాను సాయంత్రం కూడా చేసుకుంటున్నాను ఇక్కడ కాకుండా ఇంకొక గ్రూప్ ఇంకొక గ్రామం ఇంకొక గ్రూప్ ఇంకెక్కడ నడిపిస్తున్నాడు దేవుడు ఈ ఈ గ్రామం ధృవీకరిస్తే ఇంకొక గ్రామం ఆహోదిస్తుంది అర్థమైందో మీకు ఆ గ్రామం తునీకరిస్తే అక్కడ దుమ్ము దొలుపుకొని పొమ్మడా లేదా అక్కడ కాలకున్న దూమి దులుపుకొని అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోను అంటే వెళ్ళిపోతున్నామా లేదా ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాం నేను చెప్తున్నాను లాస్ట్ సిక్స్ మంత్స్ లో కొన్ని వందల మందిని పాపాలు ఇచ్చింది కొన్ని వందల మంది ఒక్క సంవత్సరం నేను లాక్డౌన్ ప్రేయర్ ఎఫెక్ట్ చెప్తున్నా లాక్డౌన్ ప్రేయర్ లో ఉపాసల ప్రార్థనలు ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ లో కొన్ని వందల మంది నోటు ద్వారా ఫామాలు ఒప్పించి క్షమాపణ కోల్పించి ప్రార్థన చేసి వచ్చినాయి నేనే కదా తప్పటి వారు కూడా కొన్ని వందల కేసులు నాకు తెలంగాణలో ఎన్ని వందల కేసులు ఎన్ని వేల కేసులని ప్రవేశ నేను లెక్క పెట్టుకోను అవసరం లేదా లెక్క కానీ నేను చెప్తున్నా ఈ విధానంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది ఎందుకో తెలుసా నువ్వు క్లోజ్ చేసుకున్నావు అందుకో ఆయన కార్యాలు చేస్తారు నీ లైఫ్ లో ఆయన నీ లైఫ్ లో కార్యాలు చేయాలంటే నీ ప్రార్థన ఏం చేద్దా సార్ ఇప్పుడు నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా నా శరీరం మీద నా పిల్లలకు వచ్చి నివసించి ప్రభా నా శరీరంలో ఉండి ప్రభా నన్ను నావిక అని పాట వాడుతున్నాను నేను నా నాలో ఉండి నడిపించు జీవయాత్రలో నువ్వు నడిపించు నేనే నావా నువ్వు నావికుండి నా నావని నువ్వు నడిపించు ఆయన నువ్వు పర్మిషన్ ఇస్తున్న పాటలా కానీ తెలియకుండా వాడుతున్నావు ఇంతకాలం తెలియకుండా ఓడ్ పర్మిషన్ ఇవాడు అర్థమవుతుందా కాబట్టి ఆయనకి నువ్వు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఇక నేను లైసెన్స్ నా లైసెన్ నీకు ఇచ్చేస్తున్నా వచ్చి నడిపించి నా బాడీని నడిపిస్తాడు దేవుడు దానికి తెలుస్తాయి ఇక్కడ ఒక కంత ఉండే నాకు చాలా సంవత్సరాలు ఇక్కడ నేను దాని తన మాట్లాడడం మాయమైతే తెలుస్తే పక్కంటే దొరికేది ఇప్పుడు దొరకలేదు గడ్డ లాగుండే ఇప్పుడు ఇంకొక అంత కొత్త స్టార్ట్ అయింది ఇక్కడ ఏదో రూపానికి వస్తాయి నాకు తెలుసు ఆ విధానాలు ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను చూసుకున్నా కాబట్టి ఇది నేను అనేది ఏంటంటే నీ విశ్వాసం క్రియరూపకం ఉండకపోతే అది ఒంటిగా ఉండి మృతమైతే నీ అపక్కు అది ఒంటిగా ఉండి మృతానికి వీలేదు నువ్వు దాన్ని సిద్ధంపజేసుకోరా నీ ప్రార్థన దాని కోరికే ఇప్పుడు నీకు ప్రార్థన నీ ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడినప్పుడు నీ శరంతో మాట్లాడు అధికారమే ఎందుకు నువ్వు ఫలిస్తలేవు ఫలించాల్సిందే దేశం నీకు ఆగేపిస్తున్నా ప్రభ్వా నేను నీ పర్మిష్టిస్తుంది ప్రభ్వా నా శర్రాన్ని వాడకో నీ మహిమకరు మీ యొక్క సంకల్పం కొను నీ యొక్క ఉద్దేశం కొను అది నెరవేరడానికి నా క్షణాన్ని వాడుకోకువా అంటే నీకు స్వసత ఎందుకు రాకు ఎందుకు స్వచ్ఛత రావట్లేదంటే నువ్వు క్లోజ్ చేసుకున్నావు అక్కడి నుంచి రావాల్సిన స్వస్థతని అక్కడి నుంచి రావాల్సిన శక్తిని క్లోజ్ చేసుకున్నావు నీ ప్రార్థన అట్లా తయారైపోయి కాబట్టి ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వేస్ట్ ఎందుకంటే నీకు సత్యం అర్థం కానీ నువ్వు ఆయనకి పర్మిషన్ వల్ల ఆయన పని చేయాలంటే సైతానికి కూడా పర్మిషన్ అవసరం ఉండే హావ దగ్గర పోవాలంటే అందుకు వాడు సై సర్పం యొక్క క్షణాన్ని వాడుకున్నాడు ఈరోజు కూడా అంతే వాడు ఎవరితో ఒక శరణం వాడుకుంటాడు నీకు తెలవాలని ఎవరి ద్వారా ఇక్కడు వచ్చిండు దానికి మోసం చేయడానికి ఏ సేవకుని ద్వారా ఏ సేవకుల వాళ్ళ ద్వారా వచ్చిండు ఈరోజు అదే తెలుగుతుంది వెలుగుతో సంబంధాలు చెప్తారు ప్రభు వాడు వాడు వెలుగు తెలుసుకున్న వాడు వాడి వాడి అనుచరులు కూడా వెలుగుని తెలుసుకున్న వాళ్ళే అట్లా మోసం కానీ నీ పాటి అయితే ఏం గ్రహించకపోతే ఏమందో తెలుసా నువ్వు మొత్తం అధికంగా ప్రార్థించాలా ప్రభు నేను ఈ పర్మిషన్ ఇస్తున్నా నాకు ఇప్పుడు అవగాహన నాకు ఇది అర్థం కావాలి ఇప్పుడు ఈ వాక్యం విధాలా లేదా ఈ బోధ స్వీకరించాలా లేదా నాకు పర్మిషన్ కావు నాకు నాకు అది బయలుపరచు అవకాశం ఇస్తున్నా నాకు ఆ గర్హింపు దయచే పర్మిషన్ నేను ఈకిస్తున్నాడు ఎందుకు బయటపరచాడు దేవుడు బయటపరుస్తాడు దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు మనం అది చూస్తున్న అనేక ప్రాంతాలలో ఈ విధంగానే కారణం జరుగుతా ఉన్నాయి కాబట్టి మొదటిదిగా మొదటి అంశం ఏంటంటే నీకు న్యాయబద్ధమైన అధికారం దేవుడికి ఇచ్చింది అది నువ్వు వాడుకోక ఏడ్చుకుంటున్నావు అంటే తేడా కాబట్టి నీ సేవని ఫలభరితం చేసుకోవాలంటే ఈ అధికారాన్ని వాడడం అని టైం చేయకపోతే అర్థమవుతుందా ఎందుకంటే నీ సేవలో అది వాడకపోతే నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు వాళ్ళకి అర్థమవుతుందా నేను ప్రయత్సపడతాను బాబా నేను ప్రార్థన చేసిన ఎందుకు కనిగితుంది ఇంకా ఫలాం చేస్తే ఐసీలు నేను ప్రార్థన చేస్తే ఎందుకు కరిగితుంది ఇంకా నాకు అనుమానం వస్తున్నాడు అర్థమవుతుందా నేను ఎక్కడ తగ్గిపోతున్నాను ఎక్కడ ఎక్కడ కరెక్ట్ మీకు తెలియకపోతున్నాను అది ఏదో రూపంగా మాట్లాడుతుంటాడు ఫైవ్ అప్పుడు ఆ బ్రదర్తో ఆ సిస్టర్తో మాట్లాడతాను సిస్టర్ మీరు ఇట్లా చేసింద్రా మీరు అట్లా చేసిండ్రా ఇది చేసిండ్రా అది చేసినారా నేను అడుగుతూ ఎందుకంటే అది నాకు కన్ఫర్మేషన్ కొరితే నేను అడుగుతున్నానంటే ఆ విధానం ఏంటంటే నీ అధికారాన్ని వాడినప్పుడు ఆయన పర్వాలకి నువ్వు పర్మిషన్ ఇచ్చినవా లేదా నీ జీవితంలో ఆయన కార్యం చేయాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన చెయ్యడు నువ్వు ఆహ్వానించకపోతే ఆయన ఈ విడుదలకు రాడు ప్రభా నా శరణాన్ని నీ ఉద్దేశం కొరకు వాడుకో నీ రోగం ఉంది ప్రభా మళ్ళీ నీ ఉద్దేశం నెరవేరాలంటే రోగం ఉంటే ఉద్దేశం నెరవేరలేదు ప్రభావ ఎందుకు స్వస్థతో రాదు ఇప్పుడు నువ్వు ఆయనకి పర్మిషన్ ఇప్పుడు ప్రభా నా శరణం స్వస్థపరచు నీ ఉద్దేశం నెరవేర్చు నా శరణం అందుకే నువ్వు ఇచ్చిన రా నీ ఉద్దేశం నెరవేర్చుకున్న కొరకు నాకు శరణం ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడున్నాయి అనారోగ్యానికి ఒకటివే నేను నీకు పర్మిషన్ ఇస్తాను ప్రభావ నాకు అథారిటీ ఇచ్చిన విలోకంలో ఆ నేను రిలీజ్ చేస్తాను నీకు నేను నీకు పర్మిషన్ ఇచ్చేసాను నా శరణాన్ని వాడపడతాను ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే ఎవడి హృదయలకు రాడు నేను చెప్తున్నా రక్షణకారం అందుకే జరగదు ఎందుకు అన్ని రక్షణ పొందారంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే నువ్వే సువార్త చెప్పాలి నువ్వు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ప్రభావ అందుకే చేయమైన హృదయం చేయబెట్టుకోమని చెప్తున్నాను ప్రార్థన చేస్తాం హృదయం చేపెట్టుకోండి పర్మిషన్ ఇస్తున్నారు మీరు నాకు హృదయలకు రా ప్రభావ నేను పాపి ఇది ప్రభావ నాకు ఈ ఆ కలవశిలో ప్రాణం ప్రైదానిగా పెట్టిన నన్ను రక్షించుకో ప్రభావ నా పాపాలు క్షమించిన నీ బిడ్డగా స్వీకరించి ప్రభావ నా జీవితాంతం నువ్వే ప్రభు అని నేను స్వీకరిస్తున్నా నిన్నే వ్యవహరిస్తాను ప్రభు నిన్నే స్పృతిస్తాను ప్రభావ ఏ స్పిస్తానో ప్రార్థిస్తాను అన్నప్పుడు నువ్వు ప్రారంభిష్టిస్తున్నావు అప్పుడు ఎక్కలేని సమాధానం ఎక్కలేని సంతోషం వాళ్ళకి దాని వస్తుంది నువ్వు అటంకిస్తున్నావు ప్రార్థన ఆయా ఆకాశపు వాకిలని మూసిపడేసింది ఆలో వేసి పడేసింది నీ కార్యం జరుగుతున్న వందికే ప్రసతం జరుగుతున్న వందకే అద్భుతాన్ని విశేషమైన సేవలు చేయలేకపోతున్నావు కనీసం ఇప్పుడన్నా నువ్వు ఆ రీతిగా చేయడం నేర్చుకుంటే ఆ రీతిగా చేయడం నేర్చుకుంటే మీ సేవకు తగిన ప్రతిఫలం పొందుకుంటాను లేకపోతే కాదు పాత నిబంధన కాలమే కానీ వ్రత నిబంధన కాలమే కానీ ఒకటే విధానం చివరికి దేవుడు మాట్లాడుతున్నారు సైతాను పిత చేస్తావా నువ్వు ఆదమ నేను మాట్లాడలేకుండా రా వాళ్ళతో పాటు కలవనియకుండా నువ్వు పిత చేసినా వాళ్ళని కానీ సైతం తెలియదు దేవుడు రాకుండా మాట్లాడగలడని ఆయన మాట్లాడే దేవుడన్ను పాట వాడతాను ఆయన మాట్లాడగలరు సైతంగా తెలియదు అది వీళ్ళు పాపంలో ఉన్నారు ఇంకా దేవుడు టాలెట్స్ వారి ద్వారా జీవం రావాలి లోకంలోకి కానీ వీడేం చేసి వీళ్ళు ఆకే పాపంలో పడేసి మరణాన్ని వారు తరతరాలు మరణమే తరతరాలు మరణమే పుట్టే వాళ్ళందరూ మరణంలో పుట్టినంటే వారి బయలు మాకే పాపం ఆదామ చేసిన పాపం వల్ల పుట్టిన వాళ్ళందరూ మరణంతోనే పుట్టిన వాళ్ళు దేవుడు జీవాన్ని పుట్టిస్తే వాడు మరణాన్ని ప్రోత్సహించాడు అమ్మ జీవితం ద్వారా కాబట్టి దేవుడు అక్కడ ఒకసారి రెండు మాట క్లోజ్ చేస్తాం మాట మూడవ దేవుడు మూడవ దేవుడు దేవుడైన యహోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను పదిహేను వర్షం పదిహేను వర్షం మరియు తీసుకోండి మీకును స్త్రీకి మీరు ఎప్పుడైనా జరిగారు వాక్యాలు ఒకసారి చూడండి అంటే ఏమేమి ఉన్నాయో ఏమేమి ఉన్నాయో చెప్పండి మీకును స్త్రీకి ఎవరితో మాట్లాడుతున్నాడు సర్పంతో మాట్లాడుతున్నాడు అది నేను చెప్పే పాయింట్ నువ్వు హవ్వని ఎట్లా మోసగించినావు సర్పం ధరపోయి ఇప్పుడు నేను నీకు శాపం పెడుతున్నా చూడండి శాపం ఎట్ట పెట్టా చూడండి నీకు చూడండి సర్పానికి కూడా సంతానం ఉంది ఈ లోకంలో ఇది నీకు అర్థమైంది ఎప్పుడన్నా ఉంది కదా సర్పం సంతానం కదా స్వాగతం చేసుకోండి వాణి సంతానం ఈ లోకంలో ఉన్నది అర్థమవుతుందా ఎందుకు నీకు ఎక్కడమైన వ్యతిరేకం నీకు ఎందుకు శత్రువులు అయిపోయినారు ఇందాక శిస్టర్ ఎత్తుంటే ఎందుకు నీకు శత్రువులు ఇక్కడ ఉంది సొల్యూషన్ ఇక్కడ ఉంది ఆన్సర్ ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు మీద కనిపిస్తుంది బైబుల్ వాక్యాలు మీకు స్వతంత్రం ఇస్తాయి ధైర్యం ఇస్తాయి ఇది కార్యం చేస్తుంది పని వాక్యాలు వాడుతుంటే అద్భుతాన్ని చూడగలను మీకులు స్త్రీకి ఆమె సంతానము బాగా తెలుసుకోండి ఆమె సంతానము స్త్రీ సంతానం అంటే స్త్రీ గౌరవం చేసిన వాళ్ళందరికీ సైతాను సంతానంతో వైరం తప్పదు అర్థమవుతుందా కానీ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు నాకు వెయ్యి మంది ఆపోజిట్ వచ్చిన నాకు అధికారం ఉందా లేదా ఏం చల్లేదు ఇప్పుడు పక్కన ఇప్పుడు అర్థమైంది ఆ వాక్యం అన్ని అర్థమైంది వాక్యాలు చాలా లేట్ చాలా చాలా నెక్టివ్గా ఎప్పుడు అర్థం చేసుకుంటాము అందుకు నేను ఎట్లా ప్రయాసపడుతున్నా మీరు అట్లా ప్రయాసపడమని చెప్తున్నారు గంటలు గంటలు ప్రయాసపడతాను నీ నిద్ర నాకు నిద్రకూడదు అందుకే ఇవన్నీ మేము మచ్చారన్నాము కంట చుట్టూ సర్కిల్స్ అయితే నేను చాలా తక్కువ నిద్రపోతా నిద్రపోమని చెప్తుంటారు మా పాప మా బాబు ఏంటంటే నీ నిద్రపోతే నాకు ఇవన్నీ దుర్గం నిద్రపోతే నిద్రపోతే ఏమొస్తుంది కళలు వస్తాయి నెరవేరం కళ మేల్కుంటే నెరవేరుతాయి అర్థం వస్తుందా నిద్ర పోతే కళలు వస్తాయి మేలుకుంటే కళ నెరవేర్చుకోవచ్చు ముందుకువ్వచ్చు నువ్వు నీకు అధికారం ఇచ్చింది దేవుడు పవర్ అయినది అధికారం లేదు నువ్వు పర్మిషన్స్ పరిలోకము భూలోకంలో కలిసిపోయి పనిచేయాల్సి వస్తుంది అందుకే మీకు తెలియకుండా దేవదూతలు మీతో పాటు సవాసం ఉంటుంది మీతో పాటు ఉంటుంది కీర్తల గందర చూస్తాం మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దూతలు ఉంటారు దూతలు వాళ్ళు నీకు సహాయం చేస్తుంటారు నువ్వు ఎక్కడ పోయిన నీకు ఎందుకో తెలుసా అథారిటీ నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కాబట్టి దేవుడు ఆ దూతలం పంపించింది ఇప్పుడు కలిసేయండి పని కలిసి కలిసి చేయబండి కలిసి వాళ్ళు నీకు సాయం చేస్తా ఉంటారు వాళ్ళని సాధిస్తారు వాళ్ళ సువార్త చెప్పరు బాగా అనుసరిస్తున్నారు వాళ్ళ సువార్థ చెప్పారు నువ్వు చెప్పాల్సింది ఎందుకంటే నీ కొంచెం చనిపోయింది వేసుకోరు వాళ్ళ వాళ్ళ ఆత్మలు అక్కడ ఉంటాయి వాళ్ళ లోకం ఉండలేదు పర్మిషన్ ఇచ్చిండు కాబట్టి దేవుడు వాళ్ళని అనిపించింది నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే దూతలు నీకు అందుకని నీ క్యాన్సల్స్ అయితే నేను చెప్తున్నా అందుకే నీవు ఎక్కడ కింద పడతావు గారైతే ఉంటాయి ఎవడొచ్చి పట్టిపోతుంటాడు పర్మిషన్ వివలే దూతలే దేవునికి దేవుడు చెప్తా దేవుడు పర్మిషిస్తే దూతలు తీసుకుంది పక్కన పెడతారు వాళ్ళ దివరాత మీరు కాచి కాపాడతారు నీ కాళ్ళకి దెబ్బతలేని కూడా రాయిత రా ప్రోగ్రామింగ్ తీసుకుంటా కూర్చున్నావు నీ పని కిచెన్ లో వంటలు వండకుండా కూర్చున్నావు అదే రుచికరం తీరు బాగుందా అందరూ అడిగేది అదే ప్రశ్న కదా తిన్నా రుచి ఎక్కడుంది రుచి పెట్టుకుందా తక్కువ ఉందా కారం ఉందా తినే కదా మనం అడిగే అంతా బానే ఉందంట ఉప్పు లేకుండా బానే ఉందంట కారం ఉన్నా బానే ఉంది ఏం కామెంట్స్ చేయండి ఎందుకంటే రుచి కొరకు ఒకసారి సిస్టర్ అది బ్రదర్ దాన్ని నోటికి ఏమి రుచి దగ్గర సిస్టర్ మీరు నోటికి తింటున్న నాలుకై కొలు తింటాడు అప్పుడన్నా జనం వచ్చింది పాప మా సిస్టర్కి ఏం తినడు తిగా రుచి అనిపిస్తే వాళ్ళకి జనం ఉంటే ఎవరికి రుచి ఉండదు ఎందుకంటే నాలుక మీద రుచి బర్డ్స్ ఉంటాయి టేస్ట్ బర్డ్స్ పని చేయడా కాబట్టి రుచి అనిపించినా రుచి అనిపించకుండా టేస్ట్ రుచి ఉంటే తినండి రుచి ఎక్కువ అందుకే తినలేక రుచింది నేను ఎప్పుడు తినను ఎక్కువ నేను నేను చెప్తాను సీక్రెట్ ఏదన్నా మంచి ఉంటుంది అనుకోండి టేస్టీగా ఫుడ్ అది నేను ఎప్పుడు ఎక్కువ తినను అది నా శరీరానికి డ్యామేజ్ చేస్తుంది నాకు తెలుసు తినకపోయింది అదే మీకు తినక ముందు చెప్పలే సో అన్న బాధ చెప్తే చాలా తినాలి మీరు తినకపోతే మీ శక్తి గురించి ప్రయాణం ఉంది ఎంత చేస్తాను చెప్పండి సేవ తినాలా మంచిగా తినాలా మంచి తినాలా కానీ సేవ కూడా చేయాలి కొత్తగా తిని కూర్చుంటే మనకి శరణం ప్రశ్నించుకోవాలి ఇంతవరకు నేను మీకు చెప్తున్న పని అది దేవుని ఒక బహుమానానికి శరణ దేవుని దేవుని నీకు ఇచ్చిన జీవాత్మ పని చేయాలంటే నీకు శరణం అవసరం అందుకు ఈ శరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా రోగాలుగా రానియకుండా పరిశుద్ధంగా పెట్టుకోవాలా ఆత్మీయంగా పరిశుద్ధంగా శరీరంగా పరిశుద్ధంగా ఉండాలా ఆ ప్లాన్స్ నెరవేర్చుకుంటూ అవకాశం నేను చూపిస్తాను కానీ ఈ విషయం బాగా తెలుసుకోండి సైతంత మాట్లాడుతున్నాడు అదే అదే వినవచ్చు పదిహేను మరియు నీకు మరియు నీకును స్త్రీకి నీ సంతానం ముఖును నీ సంతానం ఆమె సంతానముకును ఆమె సంతానం నకులు వైరము కలుగ చేసేదను అది నిన్ను తల మీద కురుకు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు చెప్తున్నాడు సీక్రెట్ ఇది ప్రామిస్ ఏమంటుంది ఆయమే సంతానం కానీ ఆమె కుమార్ నచ్చలేడు ఈ విషయం బాగా అర్థం ఇంగ్లీష్ చాలా బాగుంది కదా అందుకే ఇంగ్లీష్ చదవాలి అక్కడ ఆమె సంతానం అనేది ఆమె కుమారుడు అనలే ఇంగ్లీష్ అనేది చైల్డ్ అని అక్కడ కదా కానీ కుమారుడు అని ఎందుకంటే అందుకే మరియ గర్భంలో జన్మించండు కానీ మరియా కుమారుడు కాదు అందుకే కృత నిబంధనకు వచ్చినప్పుడు మీరు చూస్తే కూడా అక్కడ చదువుతూడు పరశుద్ధ కన్యాకారు హిమానియల్ అనే పేరు అక్కడ విన్నరా దేవుడు మనకు దేవుడు మనకు చూడగల ఇంగ్లీష్ చూడండి హిమ్ అంటే ఇది హిమ్ మ్యాన్ ఎల్ మనిషి మనిషి దుమ్ము దుమ్మిది అంతా దుమ్ము మనిషిలో ఎల్ అంటే ఎలోహిం దేవుడు మనిషి ఇన్ మ్యాన్ ఎల్ ఎల్ అంటే ఎలోహిం మనిషిలో దేవుడు మీకు తెలుసా ఏసు క్రిస్తాడు అర్థం ఏసు అంటే మనిషి రక్షకుడు క్రీస్తు అంటే దేవుడు అభిషేకం పరశురాత్మ యేసులో క్రీస్తు అందుకు ఏసు క్రీస్తు శరీరము ఆత్మ ఆయన పర్మిషన్ తీసుకొని రావాలా ఈ లోకంలోకి అందుకు ఏసులో ఉంటాయి క్రిస్మస్ వాడే ఎవరు తెలియదు తెలుసు ఎందుకు ఏసులో ఉండాల్సి వచ్చింది అర్థమైందా సైతను దేవుని లోకంలో రానియకుండా వాడు అడగించేడు హాబ ద్వారా హాబని పాపంలో పడేసి దేవుడిని రానియకుండా అడగించి ఆ దేవుడు అక్కడ పదిహేనో వర్షం మీద చూసినా మూడో అధ్యాయం పదిహేను వర్షం స్త్రీ సంతానంగా నేను వస్తున్నాను నువ్వు నన్ను రానియకుండా అడగించినావు కదా నేను అదే స్త్రీని వాడుకోబోతున్నాను నువ్వు ఏ స్త్రీని వాడుకోనని ఆపినావో నేను అదే స్త్రీని వాడుకొని ఈ లోపల అప్పుడు నువ్వు ఏం చేయలేవు ఎందుకంటే నేను న్యాయబద్ధంగా వస్తున్నా శరీరం ధరించుకొని వస్తుంది శరీరం లేకుండా రాలేదు సైతం కూడా శరం లేకుండా రాలే సర్పాలు వాడుకున్నాడు వాడు దాని తర్వాత వాడు ప్రధాన యాచకులను వాడుకున్నాడు సేవకులను వాడుకున్నాడు వాడు పాత నిబంధ కాలంలో బీలాములు వాడుకున్నాడు అబద్ధ బోధకులను వాడుకున్నాడు శరీర వాళ్ళ శరీర దూరి వాడు ప్రవచించాడు మిక్క మిక్కయ వాళ్ళిద్దరు సంభాషణ చూస్తాం ఇంకైంద్రం చూస్తాం దాని తర్వాత ఇర్మియాకి వ్యతిరేకంగా ఉన్న ప్రభాక్తడు ఎవరు హిచికియా దూరి అతని దగ్గర ఉన్న ప్రవర్తలు అందరిలోకి దూరిండి పర్మిషన్ ఇస్తే నీ శరీరంలో కూడా దూరుస్తాడు మన వివో నీ శరీరంలో ఏ ఆత్మ తప్ప ఏది ఉండడం కలదు అందుకే మీ శరీరము దేవుని ఆలయం అనడు పలితుల పత్రికలో పరిశుద్ధ స్థలం నీ హృదయం అతి పరిశుద్ధ స్థలం అక్కడ చెత్త చెదరం తీసేయండి అందుకే అపోస కాలంలో చూస్తాం మనం వాళ్ళ ఇంటి పైన కూర్చున్నారు వేడగలరు ఏమైంది ఫస్ట్ చెప్పండి మీరు అదే నేను చెప్తున్నా మీరు వాక్యం చదువుతాప్పుడు ఏం చేస్తారు తెలుసా వద్దేస్తారు గాలి ముందు గాలి గాలికి వద్దేసి గాలి వచ్చింది ఫస్ట్ చెప్పండి ఇప్పుడు ఫస్ట్ ఏం వచ్చింది ఒక శబ్దం ఎక్కడికెళ్ళి వచ్చింది ఏమొచ్చింది గాలి తర్వాత అగ్ని వచ్చింది గాలి వచ్చేంజ్ చేసింది దొంగ దుంపింది మీ హృదయం బూడిదే అంతా దొరికిపడేసింది అగ్ని ఇక్కడ ఉండాల అగ్ని మండాలంటే పాత దుమ్ము దొరిపాలా బూడిదే ఉందంతా కాలిపోయింది ఎప్పుడో గాలిపోయింది పాత నిబంధనకాలకు బలి కాలిపోయింది దుమ్ము చెత్త చెదరం అంతా జమ గాలి రావాలా ఆ గాలి మొత్తం క్లీన్ చేసినాక అప్పుడో అగ్ని రావాలా వచ్చి కూర్చుంటే మళ్ళానే తిరిగి అగ్ని మండుతానని దిగుతారు బలి పీటపు బోధ కొన్ని సమాచారం క్రితం చెప్తాయి వాటికి బలి పీఠానికి బలిపీట మీద ఎప్పుడు బొగ్గి ఆరిపోవద్దని ఉంది పాత్రిక పుస్తకాలు అలా చూసుకోమన్నా అంటే బొగ్గు మడుతున్న బొగ్గు ఆరిపోవడానికి వీల్లేదు నీ హృదయంలో దేవుని మంట ఆరిపోవడానికి వీల్లేదు అదే ఆశ అదే తపన ఉన్న ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని సమస్యలు సీక్రెట్ అర్థమైపోయింది కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు నేను ఎట్టుకోవాల్సే కాప్రమైజ్ నేను పడిపోను నేను పాపం చేయడానికి వీల్లేదు నాకు అవకాశం నాకు అసలు పాపం చేయలేదు నాకు ఎంతటి సీక్రెట్స్ అర్థమైపోయింది నా శరణం ఎందుకు ఇచ్చిన నాకు అర్థమైపోయింది సీక్రెట్ కాబట్టి నాకు తెలుసు నేను ఇంకా పాపం చేయలేను తప్పదం చేయలేదు మీ దగ్గర ఒక మాట ఎందుకు ఒక మాట నేను చెప్పలేదు వేసధరకుండా ఉండలే నేను కనీసం వేష యథార్థంగా ఉంటుంది తను చేసుకుంటే తన ప్రయాసం కానీ వేసధారకులు బయటికి ఒకటి లోపలి కొన్ని ఎక్కడికి పసుపు కాంప్రమైజ్ కాబట్టి ఆ మండుతున్న అగ్నిని నువ్వు ఎప్పటికీ ఆర్పివేయ సిస్టరే కానీ బ్రదరే కానీ అడ్డంకులు బ్రదర్ సేవకపోతే సిస్టర్ అడ్డం సిస్టర్ సేవ బ్రదర్ అడ్డం ఎన్ని అడ్డంకులు ఉన్నాయి స్మార్ట్ గా వెళ్ళిపోవాలా స్మార్ట్ గా వెళ్ళిపోవాలా ఒక ప్రజ గురించి నేను చెప్తాను పేరు చెప్పాను ఆ ప్రదర్కి సిస్టర్ ఊరికే వ్యతిరేకిస్తారు సేవ భోనైతే అయితే ఆమె ముసలి మీకు తెలిసింది ముసులు అంటే ముసులు తిరుగుతానే ఉందట తిడుతనేట తిడతనే ఆయనకి ఈ వాషన ఈ వాక్యం అందరైందట ఆయన చెప్తూ నాకు చెప్తుంది నేను ఆయనే ఆత్మతో మాట్లాడిన షటప్ మూసుకో సల్లబడిందంట చెబుతూ కార్యాలు జరుగుతాయి కార్యాలు అర్థమవుతుందా మీరు ఎవరైనా అడగకండి అడగకండి అందుకే ముందుగా చెప్తున్నారు తర్వాత వచ్చిన నేను ఏదో ఏదో ఉత్సాహంలో చెప్పేసినట్టు ఆ ప్రజలు మీద వచ్చినప్పుడు సైన్ అవుతా ఉంటారు అప్పుడు మీరు శరీరంగా తేర మీరు శరీరంగా పేరగా అవుతుందని అర్థం ఈ విషయం చెప్తున్నారు కాబట్టి దేవునికి అబ్రాహంతో అబ్రహం పర్మిషన్ అవసరం దేవుడికి మోసే పర్మిషన్ వస్తుంటాయి ప్రతి సమస్యకి పరిష్కారం నువ్వే అని నేను ఒక వాక్యం చెప్పిన మీకు పరిశీలి తీసుకోండి ప్రతి సమస్యకి పరిష్కారం నువ్వే నీ ఉద్దేశంలో సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా నీ ఉద్దేశంలో ఎందుకు పెద్ద సమస్య వచ్చిందో తెలుసా నువ్వే దానికి పరిష్కారం కాబట్టి దేవుడు అందుకే సమస్యను తీసుకొచ్చింది మోసే నీ దగ్గరికి ఎందుకు ఇరవై సంవత్సరం వచ్చిందో తెలుసా నువ్వే దానికి పరిష్కారం నేను దాన్ని ఓపెన్ చేయను మోసే నేను దాన్ని తెలవాను పాయలు చెయ్యను ఎందుకంటే నా దగ్గర ఉంది పవన్ కానీ నేను నీ నీ ఆర్గ్యకుండా పవర్ పడ్డాను అనుకో వాడు పట్టుకుంటాడు నన్ను దగ్గరకు వచ్చి సత్తాయిస్తాడు దాన్ని కాబట్టి వాడు నాకు తలనొప్పిలాగా ఉంటాడు నా నేను ఏమన్నా ఈ లోకంలో కార్యాలు చేస్తే వాడు నాకు తలనొప్పి లాగుంటాడు కాబట్టి నా అంతటా నేను ఏమి చెయ్యను ఎందుకంటే నీకు ఆల్రెడీ అధికారం చేసేసి లోకంలో లో పర్మిషిస్తాయి కానీ నేను లోకంలోకి రాదు అందుకు ఏసు ప్రభు ఒకసారి మీరు తర్వాత ఇంకేదాక వ్యూహన్ సువార్త ఐదవ అత్యాలో యాజకుల వచ్చి ఆయన అడుగుతున్నాడు ఏసు ప్రభు అద్భాలు ఇస్తున్నాడు ధైర్యాలు వెలబడుతున్నాడు రోగుల స్వస్తపరిస్తున్నాడు కొట్టి చూపిస్తున్నాడు చనిపోయిన వాడిని అప్పుడు వీళ్ళు చెప్ ఎవరం జరుగుతాను ఎవరైనా ఐదవ యోహన్ ఐదు యోహన్ స్వర్గ ఐదవ తేదీలో వీళ్ళొచ్చి నువ్వు ఏ అధికారం చేత వీటిని చేస్తున్నావు ఏసు ప్రభుత్వం మాట్లాడుతున్నాడు నువ్వే వెతుక్కోవాలా ఇచ్చిన ఐదవ అధ్యాయునికి నువ్వు ఇచ్చిన ఐదవ తేదీ ఎక్కడో నువ్వే చెప్పాలా ఏ అధికారం చేత నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు చూడండి మీకు అర్థమైందా ఏసు ప్రభుకి కూడా అధికారం అవసరం ఎందుకో తెలుసా ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడు నీ అధికారాన్ని వాడుకుంటావు కానీ ఏసులో వాళ్ళ జవాబిస్తున్నాడు ఏమనిస్తుంది తెలుసా నా తండ్రి ఏమి మాత్రమే చూడండి ఆయన తండ్రితో సమానం చేసుకుంటుంది అక్కడ బాగుందా ఏ అధికారంతో చేస్తున్నావు నా తండ్రి నాకు ఇచ్చిన అధికారం నేను శరీరంలో ఉన్నాను కాబట్టి నాకు అధికారం అవసరం కానీ నాలో తండ్రి ఉన్నాడు ఎలో హీమ్ ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఎస్కో ఉన్నాడు తండ్రి ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి పవర్ నాకు ఉంది నాకు అధికారం ఉంది పవర్ ఉంది పవర్ నేను చేయగలను నాకు అధికారం ఉంది పవర్ ఉంది పవర్ నేను చేయగలను రక్షణ పొందిన నువ్వు నేను పర్శుదాత్మ బొదుకున్న నువ్వు నేను మనలో దేవుడు ఉన్నాడు నీకు అధికారం ఉంది నీకు పవర్ కూడా ఉంది ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి నీకు అధికారం ఉంది నీకు పవర్ ఉంది నువ్వు చేయగలవా లేదా అనుమానమా ఇప్పుడు మాట్లాడే అనుమానం దయ్యంతో అనుమానం తీసుకోవాల్సిన దయ్యమా ఏసీ తీసుకుని నీకు ఆగ్నిపిస్తున్నా నీకు ఇంకా టైం లేదు పో నువ్వు అన్యాయంలో నా దగ్గర ఇంతకాల నా శరంలో నువ్వు అన్యాయంగా ఉన్నావు నీకు టైం లేదు నాకు తెలిసిపోయింది నాకు అధికారం ఉంది నీకు అధికారం లేదు నువ్వు దొంగగా అందుకే మనం దొంగ అన్నాడు ఈ లోకంలో ఉండడానికి వీళ్ళేది ఎందుకంటే వాడు ఆత్మలో ఉన్నాడు వాడు శరణం అవసరం అంతే దూరుతున్నాడు కాబట్టి నువ్వు వాళ్ళకి ఆగ్ఞాపిస్తున్నావు ఇప్పుడు నువ్వు గెటాఫ్ వెళ్ళిపోవాల్సిందే వాడు అందుకే ఏ గ్రామానికి పోయినా ప్రతి గ్రామానికి దయ్యాలు ఉంటాయి అది నేను సమీపించిన వాక్యం ప్రతి సిటీకి ప్రతి కాలనీకి ప్రతి స్ట్రీట్కి ఒక దయ్యం ఉంటుంది వాళ్ళు అక్కడ ఆ ఏరియా వాళ్ళది ఆ మనుషులంతా వాళ్ళది వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు వాడు ఇప్పుడు మీరు వార్తలు తీసుకోండి దేవుడు లోకంలో కార్యం చేయాలంటే ఆయన మనిషి అవసరం శరీరం అవసరం కాబట్టి అబ్రహాం పర్మిషన్ అవసరం సదమా గుమరాన్ని శిక్షించాలంటే అబ్రాహ్ పర్మిషన్ అవసరం అబ్రహాం అంటున్నాడు మళ్ళీ నీతి మంత్రులు అయితే కాపాడతావా కాపాడుతుంది ఎదిసండి యాభై మంది అంటే కాపాడతావా కాపాడుతుంది లేదు అనుమానం వచ్చింది ఇంకెత్తన తర్వాత అట్లా భాగ్యం కూరగాయల భాగ్యం లాగుద్దు ముప్పై నలభై ముప్పై ఐదు లాస్ట్కి ఒక్కడుంటే కాపాడతావా ఒక్కడున్నా కాపాడతావా బాగా అర్థం చేస్తాం సుదమాతో మరలా ఒక్కడు కూడా లేడు నీటి మంత్రులు ఒక్కడు లోతు కూడా కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకో లోతు కూడా నీతి అంత పెట్టాడు ఎందుకంటే సార్ అనుల స్త్రీ అనుల పిల్లల్ని తీసుకొచ్చి స్పెడింగ్ చేసుకున్నాడు తన చెప్పండి అబద్ధం చెప్పిండీ కూతుర చెప్పండి ఇంతా కానీ వాక్యం చూస్తుంటే మీరు ఎవరు విన్నారు నేను విన్నా నేను వాక్యం కానీ నేను ఎప్పుడు గ్రహించలేదు అని చెప్తుంటే నేను విన్నా మళ్ళీ నువ్వు గ్రహించలేదు తన కుమార్తెల గురించి అబద్ధం చెప్పిండ చెప్పారు కదా స్త్రీలకి పురుషుని ఎరగని కుమార్తెలు నాకులు అబద్ధమా కదా అర్థమవుతుంది నీతి మంత్రులు కాదని దేవుని ఆత్మ సమస్తం తేలగా చూపిస్తాడు మీకు అటువంటి నడిపింపు అవసరం అర్థమేదా శరీరాన్ని చూడకండి వ్యక్తిగతంగా ప్రతికూలు చూడకండి ఇంకా మీ ఎన్నడూ ఎవరిని ఎరగకండి ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరగండి ప్రతి ఒక్కరిని ఆత్మలో చూడడం నేర్చుకోండి చంద్రశేఖర్ బాధారు ఈయన ఆత్మ ఇది సరే సార్ చంద్రశేఖర్ పుట్టడం పుట్టడనేది కాదు అలా అవుతుంది ఇది ఒక ఆత్మ హ్యూమస్ హ్యూమన్ అంటారు హ్యూమన్ అంటే ఏదంటారు అసలు హ్యూమన్ అంటే మనిషి తెలుగులో మనిషి ఇంగ్లీష్ లో హ్యూమన్ అంటారు హ్యూమస్ అంటే డట్ మట్టి హ్యూమస్ అంటే మట్టి హ్యూమస్ లో మ్యాన్ అంటే మనిషి మట్టిలో మనిషి ఈ మట్టిలో మనిషి మనిషి అంటే ఆత్మ నుంచి పైగుల్లో డిక్షనరీలో మనిషి అంటే ఆత్మ క్యూ మ్యాన్ అంది కదా క్యూ అంటే మురికి మట్టి మ్యాన్ అంటే ఆత్మ మట్టిలో ఆత్మ ఈ శరీరంలో ఆత్మ పెట్టింది దేవుడు ఈ జీవ పరమాత్మ పరిశుద్ధాత్మ కలిస్తే అథారిటీ పవర్ కాదు ఐ హ్యావ్ పవర్ అని అథారిటీ అన్నా ఇస్రో నాకు ఇప్పుడు సమస్తం సృష్టి మీద శక్తి అధికారం కలదు అనడా ఎప్పుడైతే ఆయన మరణించి తిరిగి లేచిండో ఆయన రెండింటిని వద్దుకున్నాడు అందుకే చిల మీద చిలగా నేను వాక్యం ముగి చేస్తున్నా మీద ప్రార్థన చేస్తున్నాడు నా తండ్రి నా తండ్రి నా చెయ్యి ఎందుకు గెలిచి నాకు ఇంకా పని తండ్రి నేను ఎక్కువ శతాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది చర్చ కట్టాలని ప్రపంచం అంతట ఆయన ప్రార్థిస్తున్నాడు నా చెయ్యి విడిచేస్తున్నాడు నేను ఇంకా చనిపోతున్నాడు ఆయనలో ఎలో హిందుడు అందుకే ఏసు క్రీస్తు మనం క్రీస్తు అంటే పశుద్ధ ఆత్మ అభిషేకం పొందిన వాడు అర్థం ఆయనలో దేవుని ఆత్మని మాట్లాడుతుంది ఏసు నువ్వు కొంచెం ఆగు నేను మళ్ళా బయటికి వస్తా నేను బయటికి తీసుకొని నేను కొంతసేపు తీరిగిపోవాల వాడు అక్కడ ఉన్నాడు రకంలో వాడు అక్కడ ఉన్నాడు వాళ్ళ దగ్గర మూడు కాలాలు నేను చెప్పగల ఈ వాక్యలు ఎక్కడన్నాయి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికల ఆ రాత్రి మృత్యులో కానీ వెళ్ళింది అభిషక్తుడు కాబట్టి ఆయన శరీరము పాతప్ప పాత పెట్టిన ఆయన ఆత్మ మృతిలో కనుక వెళ్ళి సైతం మాట్లాడుతాడు నాలుగు వేల సంవత్సరాల క్రితం నేను నేను తిరిగి లోకంలోకి వస్తా నువ్వు నన్ను ఎట్లా ఆపినవో అదే స్త్రీ ద్వారా నేను ఈ తిరిగి వస్తా నా కార్యం నేను నెదర్చుకుంటా ఆయన సైతాన్ దగ్గర ఉన్న ఈ మూడు తలలు ఎవరు చెప్పడం వల్ల మరణము సమాధి పునరుద్ధానం వాటిని వాడు లాగేస్తున్న మనిషి నుంచి ఆ మూడు తలాలకు తీసుకొని బయటకు వచ్చేసింది వచ్చి ఇప్పుడుగా నీ సంఘాన్ని స్థిరపరచుకో అని బయటకు తీసుకొచ్చింది అందుకు ఆయన ఆ పుస్తకాలలో కనిపించింది ఆయన చనిపోయి తీరే లేచినాక ఎన్ని రోజులు కొన్ని నలభై సంబంధ నలభై రోజులు నలభై ఎంతమంది కనిపించింది ఎంతమంది కనిపించింది ఎంతమందిని బలపరచండి శిషన్ బలపరచండి అనేక మందికి కనిపించింది పౌల్ అంటాడు ఐదు వందల మంది ఒకేసారి చూసినట్ట ఆయన అపోసారం మొదటి అధ్యయనం నూట ఎనభై మంది ఒకేసారి చూసినారండి నూట ఎనభై రెండు వందల నలభై మంది రెండు మంది ఒకేసారి చూసిన పట్లోకి పోతుంటుంది ఎంత మంచి వీడుకోదు సెండ్ ఆఫ్ అంటుంది ఇంగ్లీష్ ఒక ఆయన ఊరికి పోతుంటే అందరు పోతారు రైల్వే స్టేషన్ బయ గుడ్ బై చెప్పొస్తారు కదా అట్లా వీళ్ళందరూ ప్రభు వీళ్ళు పోతున్నారు బాబా దుఃఖవుతున్నారు కదా అందరూ ఇంతకాలం ఉంది మన తను సంభాషించి మనతో పాటు తెలియ మనతో పాటు ఇలా వెళ్ళిపోతుందో అని దుఃఖంలో అయితే దూరం చెప్తున్నాడు మీరు ఎందుకు దుఃఖంగా ఉన్నాడు ఈ ప్రభు ఏ రీతిగా పైకి వెళ్ళిపోయిందో అదే రీతిగా సంతోషం సంతోషం ఆయన పుట్టుక దేవుణ్ణి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది క్రిస్మస్ పండుగ మెసేజ్ ఇది క్రిస్మస్ పండుగ నేను చెప్పాలి ప్రతిరోజు క్రిస్మస్ పండుగ నా హృదయంలో కృతగా జన్మిస్తుందని ఆయన పుట్టుక దేవుణ్ణి అక్కడి నుంచి ఈ లోకం తీసుకొచ్చింది ఆయన మరణం నిన్ను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారు కళ్ళు మూసుకోవాలి మీకు అధికారం మీకు ఇచ్చిన అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం తీసుకునే వాడపాలి చెప్పాలంటే సమాధుల తోటల బోర్డు చెప్పాలి గొప్ప గొప్ప వ్యక్తులు సమాధులు ఏం గొప్ప గొప్ప వ్యక్తుల సమాధులంటే కళ్ళు మూసుకొని పెద్ద సేఫ్ ధ్యానించండి మీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకోక సత్కరలు సమాధి అధికారం ఉంటే ఏం గొప్ప గొప్ప వ్యక్తులు క్రైస్తవులు గొప్ప గొప్ప వ్యక్తులు వారి తలాంతలను వాడుకోకుండా మంచి మంచి తలాంతులు అన్ని అక్కడ ఉన్నాయి సమాధి తోటలో నేను ఎక్కడ సమాధి తోటలో వాళ్ళ పేర్లు చదవడం కొంతమంది ఏం చేస్తున్నారు ఈ పలాన్ని వ్యక్తి పలానికి తలంలో పనిచేసిన రాస్తుంది అరే ఎంత మంచి తలా తినకుండే ఏడుపు వస్తుంది నేను వేస్ట్ చేసుకోను ఈ రోజు నుంచి నేను తీర్మానం నాకు కడుపు నొప్పి పోయింది నా తలనొప్పి పోయింది తగ్గచ్చు నాకు అంతా పోయింది నాకు తెలుసు నాకు కంటినబీ పోయింది నాకు తెలుసు నా శ్రమలు పోయినాయి నాకు తెలుసు నేను మాట్లాడుతున్నాను నా అప్పులతో ఏ స్థితి చూసిన నా మాయం కావాల్సింది అంతే వెళ్ళిపోండి నాకు అప్పు వీల్లేదు కాదు డబ్బు కొరత నాకు ఉండడానికి వీల్లేదు నాకు అధికారం ఇచ్చింది దేవుడు నేను మాట్లాడుకున్న డబ్బు కొరత నువ్వు మాయం కావాల్సింది ఏక విధత నాకు సమృద్ధిగా డబ్బు ఉంది కానీ నేను దేని కొరకు వాడుకుంటాను తిని తాగడానికి కొరకు కాదు నేను ఒకటే రొట్టే తింటాను ఈరోజు కూడా కానీ ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు నేను వాడుకుంటాను డబ్బు నీ కుటుంబం కొరకు పోషించుకున్నాక నీ అప్పులు తీర్చుకున్నాక బిల్స్ మొబైల్ బిల్స్ టెలివిజన్ బిల్స్ అన్ని కట్టుకున్నాక ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకున్నాక మిగిలిన ఏం చేస్తున్నావు మీ సేవకి ఎప్పుడు వాడలేకపోతుంది నీ లైఫ్ గా నేను సమృద్ధిగా వాడుకుంటాను లక్ష లక్షలు దేవుడి సేవలు ఖర్చు పెడతాను గొప్పగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ లాస్ట్ మంత్ ఈ సంవత్సరానికి చెప్తున్నాను అట్లా చెయ్యకపోతే మీరు ఆయన ఉద్దేశాన్ని ఎప్పుడు నెరవేర్చారు నేను ఎక్కడ పోయినా నాకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకో తెలుసా నేను ఈ గ్రహించి ఎన్నో సంవత్సరం పాటిస్తున్నా కానీ ధైర్యంగా నేను ఎవరు చెప్పలేకపోయింది ఎందుకంటే పసిపిల్లలాగా ఉన్నారు పాలు దగ్గర చేసిన దాన్ని దానికి ఎప్పుడు అర్థం కానీ ఇవన్నీ మాట్లాడు నేను ఇప్పుడు అనుకుంటున్న భవిష్యత్ అంత పెద్దవాళ్ళు అయిన ఆత్మలో కాబట్టి అది నేను మీకు రిలీజ్ చేసిన నేను ఎప్పుడు ఏదో ఒకటి కొత్త రిలీజ్ చేస్తున్నాను దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా పట్టుకున్నారో నాకు తెలియదు ఇది నాకు ఇవన్నీ అవకాశం మనకి ఇస్తేనే మర్చిపోకండి ప్రతి నేను ఏ వాక్యం మర్చిపో ఏ బ్రదను చెప్తున్నా జాగ్రత్తగా వింట నిద్ర నేను కఠినంగా చేసుకుంటాను నా విధాన్ని ప్రభా నాకు ఇచ్చిన అధికారాన్ని పార్టీ నీకు వాడాలి నేను నేను దీన్ని వాడుకోలేదు ఇన్ని సంవత్సరాలు ఏడ్చుకుంటే దుఃఖపడుకుంటే నేను ఇక మీద దుఃఖపడను ప్రాబ్ నువ్వు ఈ లోకంలోకి వచ్చింది పుట్టిక సంతోషం తీసుకొచ్చినావు మన హృదట ప్రతిరోజు పుట్టినా ప్రతిరోజుకి ఇస్తే ఈ రోజే కాదు కాబట్టి నేను ఇంకా సంతోషంగా నేను కుదురుకోవాలి నేను కంప్లైంట్స్ నేను ఉపాసం అంటే దీనున్నై త్వరకాయ మొహం బెడ్కోవని నేను ఇక మీదట ఆధికారాన్ని వాడతా సైతానికి ఆజ్ఞాపిస్తుందండి నువ్వు ఇల్లీగల్ గా ఉన్నావు ఈ లోకంలో ఇల్లీగల్ గా ఉన్నావు ఈ మనిషి శరీరంలో ఇల్లీగల్ గా ఉన్నావు ఈ మనిషి ఇంట్లో ఏ సిజ్ఞాపిస్తుంది గెట ఏజ్ఞాపిస్తుంది వెళ్ళిపోయి కదా ఈ మనిషిలో ఉన్నానికి వీళ్ళేది రోగం రూపంగా దాస్త నువ్వు వెళ్ళిపో వేస్తున్నావు నీకు ఆజ్ఞాపిస్తుంది అప్పుల రూపం ఉంది దుఃఖం పెడుతున్నావు ఏసీపీస్ ఆగేపిస్తున్నా వెళ్ళిపో ఉండడానికి వీల్లేదు మోస్ట్ సంభించడానికి వీల్లేదు ఏసీపీస్ నాకు ఆగ్పిస్తున్నాను వెళ్ళిపోవాల్సిందే నువ్వు నువ్వు ఇల్లీగల్ ఉండడానికి వీల్లేదు ఇక్కడ నేనుగల్ ఉండడానికి వచ్చిన కాబట్టి ఇక్కడ ఉండడానికి వీల్ వెళ్ళిపోతున్నాను పరిశుద్ధము తండ్రి మీకు వందాలు మీరు ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి మీకు ఎంత గొప్ప బహుమానంగా మన ఇచ్చినారు అందులో మీ ఆత్మ పెట్టిన అనుప్రభ మాకు అధికారం ఇచ్చినారు శక్తిని ఇచ్చినారు పవర్ పవర్ ఇచ్చినారు అథారిటీ ఇచ్చినారు ఈ రెండింటి కలిపి వాడమని అను ప్రభావం అని చెప్పి ఇదిగో సమస్త శత్రులు బల మీదనే మీకు అధికారం ఇచ్చిన అనుప్రభ ఈరోధించి మేము వాడుతున్నాం దాన్ని ఎక్కడి పైన ప్రాక్టీస్ చేస్తాం లాగా పెట్టుకోం మేము ప్రతి సమీ దాన్ని వాడతాం ప్రభావం మీరే కార్యం చేయండి కార్యం చేసే వాళ్ళు మీరు అథారిటీ వాడే వాళ్ళం మేము ఈరోజు మేము అర్థం చేసుకున్నాం ప్రభావం ఇక మీద టైం వేస్ట్ చేయం ప్రతి ఒక్క జీవితంలో అథారిటీ వాడతాం ఇల్లీగల్ దృష్టిని గతిస్తున్నాం ప్రతి షరణి మెచ్చుకోవాల్సిందే యుగం తీసుకొచ్చిన సైతాన విడిచిపెట్టుకోవాల్సిందే బాధ తీసుకొచ్చిన సైతాన విడిచిపెట్టే పోవాల్సిందే ఏ సిట్యూషన్ కాద ఏ రోగమైనా కానీ షుగరే కానీ బ్లడ్ ప్రెషరే కానీ క్యాన్సరే కానీ ఏ రోగమైనా నువ్వు దాసుకునడానికి వీల్లేదు ఏ సుపరి సనికి ఆజ్ఞాపిస్తున్నా నువ్వు పోవాల్సిందే నువ్వు ఇల్లీగల్ గా ఉన్న ప్రతి శరణంలో ఈ స్థలంలో ఉండడానికి వీల్లేదు ఏ స్థానిక ఆజ్ఞాపిస్తున్నా ప్రభావ మీ కృపల జ్ఞాపకం చేస్తున్నది వదరాలు నేను ఆ విషయాలు మాకు బయలుపరిచిన ఈ రోజు మాకు స్వాతంత్రం ప్రభు మీ పుట్టుక మిమ్మల్ని మాతో కలిపింది ప్రభా మీ మనకు మమ్మల్ని మీతో కలిపింది ప్రభు మీకెంతో వదనాలు ఇచ్చి అది గ్రహిస్తూ మేము సహించాలా చీకటి వరకు మేము వీటి అన్నిటి ముందుకురాడాలా ప్రభు వీటి చీకటితో మేము పోరాడుతున్నాం సర్పంచిన మీకు అధికారం ఇచ్చినారు మా తొగబోతున్నాం మేము కాంప్రమైజ్ కాం ప్రభావం ఎక్కడైనా తొక్కుతాం ప్రతి గ్రామం మారే ప్రతి స్థలం మాదే నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలం మీకు ఇస్తాను మీరు అందరూ ఇప్పుడు మేము అది తీసుకుంటున్నాం మా అధికారాన్ని వాడుకుంటున్నాం మీ కొరకు వాడుతున్నాం మీ మహిమ కొరకు వాడుతున్నాం మీరు ఇచ్చిన ఉద్దేశం నెరవేర్చడం వాడుకుంటున్నాం అటువంటి భాగ్యని మాకు అందరికీ అనుగ్రహించండి ఈ సాయంత్రం ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి వాళ్ళందరినీ ఆశ్రయించండి మరోసారి మీరు అందరినీ జ్ఞాపం చేసుకోండి త్వరగా పట్ల ఒక గ్యానం సంతోషంగా ఉన్న మనం చూసి దరగనియ్ సకల్ ప్రారంభించగడతయండి దానికి సంబంధించిన కొత్త సేల్స్ సైజింగ్ మంచి కొలాయ్ టాప్స్ పోస్ట్ పోవాల కావాలి ఇస్త నాశించేది ఈస్టరికా ఫోర్డ్ ఇవాల్వ్ ఆఫ్ ది జీరోస్ ఫోర్ అమెరికా నవారిక పరిధిలోని మిగలి సాయిర్ గెట్ కౌంటర్ ఆఫ్ బడే బైక్ ఫర్ జీరోస్ ఫోర్ ఎనార్సిటిటి నిమర్ కొత్త సస్టైల్ లెఫ్ట్ కన్సర్ దిస్ 3 కా ప్రింట్ చేయండి మనం మీకు లెవర్ బడే బైక్ చేయను తెలుసుండి గెట్ అవుట్ ఆఫ్ ద ముఖ్యంగా ప్రభుత్వం చేసిన టైం గన్నులుగా మార్చం మీకు మాత్రం ప్రార్థించాలా సేవలు పంచడం తర్వాత మీకు వచ్చిన ఆ యొక్క అధికారిక వాడే శాస్త్రం లేవచ్చు రాత్రి మిత్రుల జ్ఞాపకం చేస్తున్నాం పంచ సేవ చేయాలనే నేతలు ప్రకటించాలని మాట్లాడు మీ గొప్పల జ్ఞాపండి గొప్ప సాక్షన్ మీలో చదువుకోండి టాస్క్ ఫోర్స్ పాస్ అవ్వాలి మీ చొక్కల జ్ఞాపకం తీసుకోండి మీ కొంత సాక్ష గొప్ప చిన్న చిన్న నర్స్ నుంచి నేను పనిలో గొప్ప తన గ్రహించండి మీ కొంత గొప్ప సేఫ్టీగా ఐ సైట్ అనే గురించి బయటకు ప్రాతిస్తాం ఇప్పుడు నేను వచ్చి మార్చుకోండి ప్రాబ్లం జీజస్ ప్రాబ్లం నీటి పార్టీ పదకలితమైన జీవితం అనుగ్రహించడం కాదు శాస్త్రం సిద్ధించాలి పాస్ చేసేందుకు మనం బాగా చదువు టాస్ వస్తాం ఉన్నత పదవులు పోవాల చాలా శాఖ పదకొండు జ్ఞానం అనేది కొత్త శాస్త్రం చేస్తుంది పదకొండు బాగా చదువుకోండి గొప్ప స్టడీస్ పోవాలప్పుడు కాదు ఈ గొప్పలు జ్ఞాపకం చేసుకోవడం సాధిస్తారు జ్ఞానం అనుగ్రహించండి బిడ్డల జీవితాన్ని సెటిల్ చేయడం సాధిస్తాం గొప్ప శాస్త్రం చేస్తాం బాగా చదుకొని జీవించలేగల పర్మనెంట్ దాని అర్శించండి పట్ల కొద్దిగా అర్థించండి ఒక్క శాస్త్రెట్టు హైయర్ కాలేజెస్ పోవాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక్క శాస్త్రం పెట్టుకుంటారు మీద సాయంత్రం వస్తున్న ప్రతి ఒక్కరి ఆశ్రయించి మమ్మల్ని అందరినీ మీరు అవకాశ పరుగుతున్నారు ఏపీ పరుస్తున్న అవకాశాలు మన ప్రభుత్వ కృపాస్తూ మనందరికీ ప్రైజ్ లాడ్ బ్రేదర్ మీ అందరికి కూడా ్రదర్ అందరికి అందరికి